అందరికి ప్రైజ్ లాడ్ టీమ్స్ గ్రూప్ లో జాయిన్ అయినా మీ అందరికి మా యొక్క వందనాలు అట్లాగే దేవునికి కూడా వందనాలు ఎందుకంటే ఇక దేవుడి అవకాశం ఇచ్చినందుకు ఎన్నో ఇబ్బందులు ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని అటొచ్చినా దేవుడు మాత్రం మీటింగ్ లో మై పొందుతున్నాడు కొనసాగుతున్నాడు మీటింగ్ ఇది కాబట్టి దేవునికి వందనాలు మరొకసారి మీ అందరికి వందనాలు ప్రైజ్ లాడ్ మనం షాట్ చేసుకుందాం మన మధ్యలో దీపస్సులు పరిశుద్ధుడ మహోన్నత సర్వోన్నత సర్వ సృష్టికర్త సర్వాధికారుని వందనాలు ప్రభువ జీవం కలిగిన దేవానికి వందనాలు తండ్రి నినా నేడు నిరంతరం తండ్రి ఏకరీతి కలిగిన గొప్ప దేవా వందనాలు ప్రభువ తండ్రి దేవాయ సుప్రభ ప్రతిదిన ప్రభా మేము ఏ విధంగా జీవిస్తున్నాం మేము ఎట్లా నడుచుకుంటున్నాం ప్రభువా సమస్తం ప్రభా మీకు తిరిగిన దేవుడో ప్రభా కాబట్టి మా ప్రతి పాపము శాపము ఏసుకృష్ణి రక్తం చేత కడిగి ఉండి ప్రభా మించండి తండ్రి తండ్రి దేవాయ సుప్రభ ప్రతి దినం నేను స్థుతించరాధించుటకు తండ్రి ఇచ్చిన యొక్క సమయాన్ని అన్నిటి వందనాలు ప్రభా తండ్రి దేవాయసభ నీ యొక్క ప్రజెన్స్ మా మధ్యలో ఉంచండి ప్రభా మాతో మాట్లాడండి తండ్రి ఏసంశని చికె వందనాలి ప్రభా దేవాస ప్రభా ప్రతి దినం ప్రభా మేము బలపడాలా స్థిరపడాలా తండ్రి ఎందుకంటే ప్రభా నీ యొక్క వాక్యం తండ్రి ఎంతో విలువైనది కాబట్టి ప్రభా నీ యొక్క జీవమైన వాక్యాల ప్రభావ మేము వింటున్నాం ప్రభా దాన్ని మేము పాటించీవించడం మాకు సహాయపడమని ప్రార్థిస్తున్న తండ్రి ముఖ్యంగా తండ్రి నీ యొక్క పరిశుద్ధాత్మ చితమకు నడిపింపు కావాలా కడబరు నింపండి తండ్రి దేవాయశు ప్రభ ఎంతో మంది బిడ్డల ప్రభ రాలేని పరిస్థితిలో ఉన్న ప్రభావ వర్ణంంత నీ జ్ఞాపకం చేసుకు తండ్రి వరుణం కృప్ర నీ యొక్క ప్రభా కాలం మెచ్చుకుని లెక్క అని ప్రార్థిస్తున్న తండ్రి తండ్రి దేవాయశు ప్రభా మరి ప్రతి రోజు ప్రతి దిన తండ్రి నేను స్తుంచాలి నేను ఆరాధించాలి నీ కొరకు ప్రభా అనే మేము నీతిని సత్యని ప్రకటన చేసేటకు తండ్రి నీ యొక్క కృప చేత మమ్మల నింపుమని ప్రార్థిస్తున్న నీకే వందనాల తండ్రి ప్రతి చీకటి శక్తులనే తింగడు ప్రభా గద్దండి కొట్టిపోయింది ప్రభా సాయపడమని ప్రార్థించడం తండ్రి దుష్టంపు తరంపులన్నీ కూడా ప్రభా యచుక్రీస్తు నామంలో క్యాన్సల్ చేయండి తండ్రి దేవాయచు ప్రభా ఈ ప్రార్థన అంతలోని యొక్క హస్తం తోడించిన పాటల ద్వారా వాక్యం ద్వారా మీరే మహిమ పొంది ఈ యొక్క నామానికి మహిమ కలుగుటకు ప్రభా మేము ఆ విధంగా జీవించటకు సాయపడమని ప్రార్థిస్తూ ఆద్యంతం ప్రభా మీరే తోడైనా నడిపిస్తారని ఏచుక్రీస్తు నామూన్ లో తండ్రి ఆమె పాట పాడి దేవుని పాట పాడుకుని దేవుని మైంపరచుకుందాములాగా నాట్యమాడి తండ్రిని స్థుతించేదము దవిదులాగా నాట్యమాడి తండ్రిని స్తించదము ఎసోత్రము ఎస స్తోత్రము ఎస స్తోత్రము ఎస స్తోత్రము దవిదులాగా నాట్యమాడి తండ్రిని స్థుతించేదను దవిరులాగా నాట్యమాడి తండ్రిని స్థుతించేదను పరిశుద్ధ రక్తంతో పాపము కడిగిన తండ్రిని స్థుతించేదను పరిశుద్ధ రక్తంతో పాపము కడిగిన తండ్రిని స్థుతించేదన్ను స్తోత్రము ఎోత్రము ఎస స్తోత్రము ఏసయా స్తోత్రము దవిదులాగా నాట్యమాడి తండ్రిని స్థుతించదను దవిదులాగా నాట్యమా తండ్రిని స్థుతించదను తూరతోను సారతోను తండీని స్థుతించదను తూరతోను సారతోను త్రీని స్తించదను ఎసయ స్తోత్రము ఎస స్తోత్రము ఏస స్తోత్రము ఎోత్రము దవిదులాగా నాట్యమా తండ్రిని స్తించదను దవిదులాగా నాట్యమా తండ్రిని స్తించదను కష్టము కలిగిన నష్టము కలిగిన తండ్రిని స్థుతించదను కష్టము కలిగిన నష్టము కలిగిన తండ్రిని స్థుతించదను ఏసయా స్తోత్రము ఏసయా స్తోత్రము ఏసయా స్తోత్రము స్తోత్రము దవిదులాగా నాట్యమాడి తండ్రిని స్తించదను దవిదులాగా నాట్యమాడి తండ్రిని స్థుతించెదను క్రిస్తుల నన్ను ఫలింపజేసిన తండ్రిని స్థుతించెదను క్రిస్తులో నన్ను ఫలింపజేసిన తండ్రిని స్థుతించదను ఏసయా స్తోత్రము ఏసయా స్తోత్రము ఏసయా స్తోత్రము ఏసయా స్తోత్రము దవిదులాగా నాట్యం ఆడి తండ్రిని స్తించేదను దవిదులాగా నాట్యమాడి తండ్రిని స్థుతించేదను చెట్లలోనూ పక్షులతోనూ తండ్రిని స్థుతించేదను చెట్లలోనూ పక్షులతోనూ తండ్రిని స్థుతించేదను ఏ సోత్రము ఏస స్తోత్ర స్ ఏస స్తోత్రము దవిలాగా నాట్యమాి తండ్రిని స్తించదను దవిదులాగా నాట్యమాి తండ్రిని స్తితించేదను పాటలతోను చప్పట్లతోనూ తండ్రిని స్థుతించదను పాటలతోనూ చప్పట్లతోనూ తండ్రిని స్థుతించదను ఏసయా స్తోత్రము ఏసయా స్తోత్రము ఎస స్తోత్రము ఎోత్రము దవేదులాగా నాట్యమా తండ్రిని స్తించేదను దవేదులాగా నాట్యమాడి తండ్రిని లోను కొండలలోను లోయలలోను తండ్రిని స్థుతించదను కొండలలోనూ లోయలలోనూ తండ్రిని స్థుతించదను ఏసయా స్తోత్రము ఏసయా స్తోత్రము ఏసయా స్తోత్రము ఏసయా స్తోత్రము దవిదులాగా నాట్యమా తండీని స్తించెదను దులాగా నాట్యమా తండ్రిని స్తించదము ఎస స్తోత్రము ఎము ఏసయా స్తోత్రము ఎము థ్యాంక్ యూ బ్రదర్ ప్రైజ్ ఎలా నిండా కృతజ్ఞత చెల్లి ప్రభు ఇచ్చినటువంటి సమయం కొరకు ఆయనకు మహిమ చెల్లిస్తూ మీకు అందరు కూడా వందనాలు చెల్లించుకుంటున్నారు దేవుడు పశుధాత్మ చేత నడిపిస్తున్న మనల్ని తన వాక్కు చేత మనల్ని భద్రపరసిన దేవుడు తన వాక్కు ద్వారా మనతో మాట్లాడుతూ మనల్ని హెచ్చరిస్తూ మనల్ని భద్రపరచిన దేవుడు ఆయన రాజ్యం నిమిత్తము మనల్ని వాడుకుంటున్న దేవుడు ఏ యోగ్యత లేని మనను అదండి ఆ పాత్రులము కానీ మనల్ని తన నిండైన పాత్రగా మలుచుకొని వాడుకుంటున్న దేవుడికి వందనాలు చెల్లిస్తూ ఎదిరి వాక్య ప్రారంభం చేసుకుందాము చిన్న ప్రార్థనతో పరిశుద్ధుడు మహాగణుడు సర్వశక్తి మంతుడు సర్వాధికారి అనేసి గొప్ప కార్యం కొరకే నీకు వంద తెలుస్తున్నాను నా తండ్రి ఇది వచ్చిన అవకాశం కొరకే నీకు ప్రభు నీతో మాట్లాడుతూ ప్రభా న ఎంతో మేలు అని ప్రభా న తండ్రి నీ యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తున్నాయి నీతో తెలియదు ప్రభా నీ వాక్య ధ్యానంలో ప్రభావం ఎంతో నా తండ్రి మరి రుచికరమైనటువంటి ఆ తృప్తిని ప్రభావ మేము పొందుకుంటున్నాం ఆయన ఈ దిన వాక్యంలో కూడా ప్రభా మీరు మాతో మాట్లాడండి ప్రతి ఒక్కరిని భద్రపరచండి నీకు సిల్వ చాట్న అతని ప్రతి ఒక్కని ప్రభసిద్ధపరచండి ఈ యొక్క రాజ్య వ్యాప్తిలో మామలు వాడుకుంటున్న విధానం గురికి నీకు వంద తెలుసు ఒక్క ద్వారా మీరు పాతం మాట్లాడమని పశుద్ధాత్మ శక్తి చేత నడిపించమని ఏసయ శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి అమ్మన్ అమ్మెన్ ప్రేజ్ ద లాడ్ అందరికి ప్రేజ్ ద లాడ్ నాకు ఇదొక అవకాశం మళ్ళీ ఈ నెలలో దేవుడు ఈ పదకొండు నెలలు మనల్ని భద్రంలో కాపాడి కదండి చూసు చూస్తూ పోయిన సంవత్సరం మనం మొన్న చెప్పుకున్నట్టు అనిపించింది హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ అని హ్యాపీ న్యూ ఇయర్ అని దినములు గడిచిపోతున్నాయి కదండి ఎంత గడిచిపోతున్నాయి అంటే సంవత్సరంలో గడుస్తున్న కొద్దీ ఆయన కృప విస్తరిస్తూనే ఉంది మన మీద మనము ఏ అర్హత లేని కదండి మనలో ఏమాత్రం గొప్పతనం లేదు కానీ ఆయన కృప అంత గొప్పది ఆ కృపలు మనం భద్రపరచబడుతున్నాము ఆ కృపలో దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు కాబట్టి ఆయన కృపులు మనం వ్యాప్తి ధ్యానం చేసుకుంటున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడిన మాట నేను ఎప్పుడు కూడా ఆ మాట చెప్తాను దేవుడు నాతో మాట్లాడు నేను ప్రార్థన చేసి ప్రభు మరి ఈ రోజు నేను ఈ వాక్యం చెప్పాలి ప్రతిసారి అందరం చేస్తుంటాము కదండి అయితే నాకు గొప్పతనం కాదు నేను ఒక దాని స్పెషల్ కాదు కదా మనం ప్రార్థన చేసినప్పుడు ప్రభు మనతో ఒక్కొక్క రోజు ఒక్కొక్క మాట మాట్లాడుతుంటాడు ప్రతి ఒక్క బిడ్డ వాక్య పరిచయం చేస్తున్నప్పుడు దేవుడు చేసే గొప్ప కారణం ఆశ్చర్యకారములు వివరిస్తున్నప్పుడు అవి ఎంతో ఆశ్చర్యకరంగా ఉంటాయి ఎన్నిసార్లు విన్నా మళ్ళీ కొత్తగా విన్నట్టు అనిపిస్తుంటది అయితే ఈ రోజు చెప్పుకునే వాక్యం కూడా దేవుడు మనతో ఎన్నో మార్లు మాట్లాడిన మాట అదండి విత్తనాల గురించిన మాట అయితే నేను అన్ని విత్తనాల గురించిన మాటను మత్యసు వార్తలో మనకు ఆ అధ్యాయంలో ఉంది మతేసు వార్త పదమూడవ అధ్యాయంలో ఈ మాట ఉంది ఏంట యేసు ప్రభువు ఉపమాన రీతిగా వారికి బోధించి యేసు ప్రభు ఉపమాన రీతిగా బోధించండి యేసు ప్రభు బోధలో ఏముంది అంటే ఫస్ట్ రాజ్య సువార్త ఆయన పరలోక రాజ్యం ను గూర్చిన వార్త ఎందుకంటే మనము యేసు ప్రభు యొక్క రక్షణ సువార్తను మనం ప్రకటిస్తున్నాం కానీ ఆయన ఏం చేస్తున్నాడు రాజ్య పరలోక రాజ్యానికి మనల్ని సిద్ధపరుస్తున్నాడు అది ఒక రాజ్యం అది ఎంత గొప్పదో ఎంత మహిమగలదో ఎంత ఆశ్చర్యకరమైనదో అందులో ఎవరు పాల్గొనగలరో ఎవరు పాల్గొనలేరో వివరించి చెప్తున్న వాక్యాలనమాట మనం వింటూ ఎన్నిసార్లు వింటున్నాం అందులో కొత్తదనం ఏముంది అని అనుకుంటున్నాం అదండి అయితే ప్రతిసారి పరశుధాత్మ దేవుడు మంత కొత్తగానే మాట్లాడతాడు అందుకే ఆ వాక్యము రుచి గలది రుచి రుచి గల వాక్యం అనమాట పోషణ మనకు అవసరమై ఉన్నది చూడండి ఇక్కడ ఒక మాట ఆ మత్యసు వార్త పదమూడవ అధ్యాయము మత్యేశ్వర వార్త పదమూడవ అధ్యాయము ఆ సిక్స్త్ వర్స్ ను ఒకసారి చూసుకుంటే సిక్స్త్ వర్స్ నుంచి సిక్స్త్ థర్డ్ వర్స్ అవుతాను ఒకసారి ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పాను వారిని చూచి చాలా సంగతులు ఉపమాన రీతిగా చెప్పాను ఉపమాన రీతిగా అంటే విత్ ఎగ్జాంపుల్స్ ఎందుకు దేవుడు ఈ ప్రీచింగ్స్ ఆయన యొక్క వాక్య విస్తరణ ప్ర పర్లో ఒక రాజ్యం గురించినటువంటి వాక్య విస్తరణ రాజ్యం గురించి ప్రకటించటమే ఆయన యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఎందుకంటే ఆ తర్వాతనే ఆ రాజ్య విస్తరణలో ఎవరు పాల్గొంటారు ఎవరి కోసం తన రక్తం చిందించినాడో ఎవరిని తన రాజ్య వారసులుగా చేసుకుని దీనిని బట్టి మనము అర్థం చేసుకుంటాం ఎందుకు ఉపమాన రీతిగా బోధిస్తున్నాడు మనకు అనిపిస్తుంది అయితే అక్కడ పన్నెండు మంది శిష్యులకు కూడా ఇదే డౌట్ వచ్చింది చూడండి ఆ మాట పదవ వచనం మతేజు వార్త కాస్పల్ చాప్టర్ మాథ్యూస్ టెన్త్ థర్టీన్త్ చాప్టర్ అండ్ టెన్త్ వర్స్ చూడండి తర్వాత శిష్యులు వచ్చి నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావు ఎవరంటే నేను ఉపమాన రీతిగా వారితో ఈ విధంగా మాట్లాడుతున్నాను ఆయన మాట్లాడుతున్న ఉపమానంలో ఏముందంట పర్లోక రాజ్యం గురించి ఉంది ఆయన ఒక పన్నెండు ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను అక్కడ పలోక రాజ్యము దేనితో పోల్ దేంతో పోల్చుదాం అంతగా పోలికలు ఇచ్చినా కూడా జనులకు ఇంకా అర్థం కాలేదట అంటే ఆ రోజులో వాళ్ళకి ఎవరు చెప్పాలి శాస్త్రుల పరిశైలు మాత్రమే వివరించాలి ఆ శాస్త్రుల పరిశైలకు కూడా సరిగ్గా తెలియలేదు అంటే బోధకులకు కూడా సరైన వివరణ లేదు వాళ్ళ మనస్సులో అంతరంగంలో మార్పు కలగలేదు ధర్మశాస్త్రం చెప్తున్నారు కానీ ధర్మశాస్త్రంలో పలుకబడిన యేసును గూర్చిన వార్త వాళ్ళు చెప్పటం లేదు అంటే They have hidden the truth of the gospel of Jesus The Roman house that jне charnOs enter any earthly information If we truly love ourselves win it everyone vou over it And when we shepherden пло de Am away we will fellowship And round the earth will live in The BRs through an analytic foundation They realize everyone else wants to die Everyone is not cooking Why కొంచెం బాధ అనిపిస్తుంది మీరు ప్రార్థన చేసేటప్పుడు అడగండి దేవుడికి అన్ని తెలుసు అంటాం మీరు ఏ చేస్తున్నా దేవుడు చూస్తున్నాడు జాగ్రత్త అంటాం కదండి మీరు ప్రార్థిస్తున్నప్పుడు మీరు దానం చేస్తున్నప్పుడు నువ్వు దేవుడికి సత్క్రియలు జరిగిస్తున్నప్పుడు ఒక చేత్తో చేస్తుంది రెండో చేతు తెలియకుండా చేయండి ఇవి చెప్తున్నాం కానీ అసలు పరలోక రాజ్యంను గూర్చిన వార్త మన మన బోధలలో కనబడుతుందా ఎందుకంటే ప్రభు ఫస్ట్ స్టార్ట్ చేసింది పర్లోక రాజ్య విస్తరణ గురించిన బోధ అంతకుముందు శిష్యులను ఏర్పరచుకోవటము అంతకుముందు దేవాలయము గురించి మాట్లాడటము అంతకుముందు ఆయన బాప్తిస్మం గురించి మాట్లాడటము యోహాను గురించి సాక్ష్యం ఇవ్వటం ఇవన్నీ చూస్తున్నాం ఆయన ఫస్ట్ ఆయన చేసిన ప్రీచింగ్ ఏంటంట పర్లోక రాజ్య విస్తరణ పర్లోక రాజ్యం గురించిన సువార్థ ఈ విత్తనాల ద్వారా మనం చూసుకున్నాం కదా మంచి నేలన్న పడిన విత్తనాలు రాతి నేలన్న పడిన విత్తనాలు త్రోవ పక్కన పడిన విత్తనాలు కదండి ముళ్ళ పడిన విత్తనాలు నాలుగు రకాల విత్తనాలు కదా విత్తనం అంటే వాక్యం విత్తనం అంటే వాక్యం మనకు అందరికీ తెలిసిందే కేబిపిఎం లో ముఖ్యంగా ప్రతి ఒక్కరికి తెలిసిన మాట ఇది అయితే ఇప్పుడు ఇది కేబిపిఎంకి మాత్రమే కాదు కదా యూనివర్సల్ గా మన యూట్యూబ్ ప్రోగ్రామ్ లైవ్ లో వెళ్తుంది ఎంతమంది దీంట్లో పాల్గొన్నా తర్వాత రికార్డింగ్లు విన్నా వాళ్ళకి అందరికి అర్థం కావాలి ఇది మనం ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాలా ఇది జస్ట్ ఒక కేట్లేదు మనం ఈ వాక్యం ఈవినింగ్ సర్వీస్ ఇది ఆన్లైన్ రికార్డింగ్ చేసిన మనము రికార్డింగ్ పె లేదు ఆన్లైన్ లో మనము వాక్య పరిచర్య చేస్తున్నాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా మనం మాట్లాడేటప్పుడు ప్రభువుని గురించిన ఆయన రాజ్యసు వార్తను గురించిన వాక్యం కూడా మనం చెప్పాలి ఇది కొత్త వారి తెలియని వారి కోసం తెలిసిన వాళ్ళు కూడా ఈమె ఇంకేమైనా కొత్త చెప్తుందా ఈయన ఇంకేమైనా కొత్త చెప్తుందా అని చెప్పి వినాలి వినుట వలన విశ్వాసము కలుగును కదండి వినుట వలన విశ్వాసం కలుగును కాబట్టి మనం చెప్తున్నప్పుడు వాళ్ళు వినాలంటే మనం వినేటప్పుడు రాజ్య శుభార్తన గురించిన మాటలు చెప్తున్నప్పుడు కొంతమంది అంటారు టాలెంట్స్ గురించి కాని విత్తనాల గురించి కాని లేదా మన ఒలివ చెట్టు గురించి మొండపడ్డల గురించి మనం అన్ని వింటూనే ఉన్నాం తెలుసు కదా అంటారు కానీ మనకు తెలిసిన దానిలో నుంచి దేవుడు మరి కొత్త మర్మంలో మనం బయలుపరుస్తూ ఉంటాడు చూడండి ఇక్కడ మాట ఆ తర్వాత పదవ వచ్చినం థర్టీన్త్ చాప్టర్ మాథ్యూస్ టెన్త్ వర్స్ ఆ తర్వాత శిష్యుడు వచ్చి నీవు ఉపమాన రీతిగా ఎందుకు ఎందుకు మాట్లాడు దేవుడు స్ట్రీక్ట్ గా మాట్లాడచ్చు కదా పర్లో రాజ్యం అంటే ఇదండి ఇట్లా ఉంటుందండి మీరు మారండి రక్షణ పొందాలి మీరు వేసి నమ్ముకోవాలని చెప్పి దేవుడు డైరెక్ట్ గాని చెప్పట్లేదు అక్కడ ఉపమాన రీతిగా ఎగ్జాంపుల్స్ తోటి చెప్తున్నాడు ఈ రోజు కూడా కొంతమందికి ఉపమాన రీతిగా చెప్పాల్సి వస్తుంది ఎందుకంట వారిలో వేరు ఎదగలేదు వేరు ఎదగలేదు చూడండి అనమాట ఆయన అడుగు అడుగగా ఆయన వారికి ఇట్లా రాజ్యం మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహించబడి ఉన్నది మీకు అంటే ఇప్పటి తరానికి యేసును ఎదిగిన వారికి ఈ తరానికి అంటే మనకు మాత్రమే కాదు ఇప్పటి తరానికి ఈ ఈ యుగానికి ఈ దినమునకు మీకు తెలిసి ఉండుట అవశ్యం ఎందుకంటే అది మీ కొరకే పరొక రాజ్యము గురించిన వార్త ఎరుగుట మీకు అనుగ్రహించబడి ఉన్నది కానీ వారికి అనుగ్రహించబడలేదు అక్కడ వారు అంటే ఎవరు యూదులు కాని శాస్త్రులు కాని పరిశీయులు కాని యూదులు శాస్త్రులు పరిశీయులు ఆ రోజు వారికి అనుగ్రహించబడలేదట దేవుడే క్లియరగా గా చెప్తున్నాడు కదండి ఒకవేళ అది వారికి అనుగ్రహించబడి ఉంటే మొదట వారే రక్షణ పొందిద్దరు మొదట వారే రక్షింపబడదురు వారి బాప్తి తీసుకుందరు కదండి కానీ ఆ అవకాశం వాళ్ళకి ఇవ్వకుండా ముందు అన్యులకు ఇస్తున్నాడు దేవుడు చూడండి ఆ మాట మళ్ళీ కదా ఆయనను అడగగా ఆయన వారిని ఇట్లా పరలోక రాజ్యము మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది రాజ్య మర్మం ఎరుగుతూ అనుగ్రహింపబడి కానీ వారికి అనుగ్రహింపబడలేదు కలిగిన వానికి ఇయ్యబడును ఇది దేవుడి మాట కలిగిన వాడికి అంటే రాజ్య మర్మంలో ఎదిగిన వాడికే కొత్త మర్మములు కొత్త ఆలోచనలు కొత్త వాక్యంలోని కొత్త ధనం వారికి అనుగ్రహించబడుతుందట మరి మనం అనుగ్రహించబడని వారి కోసం అంటే ఏంటండి అంటే దాని అర్థం ఏంటి ఎన్నిసార్లు చదువుతున్న వాళ్లకు మనసులో అది తెలియట్లేదు అనమాట వాళ్ళకు అవేర్నెస్ రావటం లేదు ఈ వాక్యములు ఏముంది కొత్తదనం అంటున్నారే కానీ ఇందులో ఏదో ఉంది దీని ఏంటో తెలుసుకోవాలి అనే ఆసక్తి వారిలో లేదు వారిలో లేదంట ఎవరంటే వారు ధర్మశాస్త్ర ఉపదేశకులు శాస్త్రులు పశేయులు ధర్మశాస్త్రం అంతా కూడా మొదటి నుంచి ఆది నుంచి యేసు ప్రభువు యొక్క ప్రత్యక్షతను గురించే మాట్లాడుతోంది ప్రతి గ్రంథము యేసు ప్రభువును గురించే ప్రవచించింది కానీ శాస్త్ర పరి పరిశైలు ధర్మశాస్త్ర అవపోసణ బట్టిన వారన్నమాట దాన్ని కింద మీద చేసి జల్లడబట్టి దానిలో అంత సారమంత గ్రహించిన వారట కానీ వీరికి అర్థం కావటం లేదు ఉపమాన రీతిగా చెప్తే కూడా అర్థం కావటం లేదు కాబట్టి అటువంటి దేవుడు ఇది మీకోసం కాదు వారి కోసం వారి కోసం ఉపమాన రీతిగా వారికి ఎందుకంటే కలిగిన వారికి ఇవ్వబడును వారికి సమృద్ధి కలుగును వాక్యం ఎరుగుతున్నావా వాక్యం ధ్యానిస్తున్నావా వాక్యంలోని మర్మంలను తెలుసుకోవటానికి ఆసక్తిని కనబరుస్తున్నావా దేవుడి నీతో మాట్లాడతాడు దేవుడి నీకు దర్శనమిస్తాడు వాక్యంలోని మర్మంలను తెలియజేస్తాడంటే మనం అన్ని తెలుసుకున్నాం రాత్రి నెలనబడిన వాళ్ళు ఏమైందంట వారు వేరు వాళ్ళ మనసులో అంటే వాక్యం విన్నారు కానీ మనసులో వేరు పారలేదట కారణం ఏంటంటే పై పైన మట్టి ఉంది కాని లోపల బండరాయి ఉంది కాఠిన్యం కాన్యం హృదయ కాఠిణ్యం ఉంది అక్కడ విన్న వాక్యంని కూడా పై పైకి వింటున్నారు అది ఎట్లా అవుతుందట సూర్యుడు రాగానే ఎండిపోతుంది సూర్య సన్ రైజ్ రాగానే ఎండిపో అంటే అప్పటికప్పటికే విని ఆసక్తి చూపిస్తారు కానీ వెళ్ళారేసరికి అది ఆరిపోతుంది వాడిపోతుంది కనుమరుగైపోతుంది వాక్యం నీలో జీకరిస్తుంది కదా నీలో జీవిస్తుంది చిగురుస్తుంది జీవిస్తుంది అన్నప్పుడు నువ్వు రాతి నేలలో ఉన్నావా నీ హృదయం రాతి నేలగా ఉందా చూడండి అక్కడ ఆ వారికి అనుగ్రహింపబడలేదు కలిగిన వారికే ఇయ్యబడును ఇ ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ భయం నీకు వాక్య జ్ఞానం ఉంది దాన్ని పెంపొందించుకుంటున్నావా నీకు ఆ కలిగితేనే అది నీకు ఇవ్వబడుతుంది లేదంటే అది నీ దగ్గర నుంచి ఆ జ్ఞానంను కూడా తీసివేస్తానండి అంటే ఇక మీదట చెప్పాలనే ఆసక్తి నీలో చచ్చిపోతుంది వాక్యం ధ్యానించాలనే ఆసక్తి నీకు ఉండదు కదండి ప్రభుత్వం మాట్లాడాలి ప్రభుని గురించి తెలుసుకోవాలి ప్రభులోని మర్మంలోని ఎరగాలి అనేది ఆ ఉత్సాహం అంట దట్ ఎక్సైట్మెంట్ డిసప్పియర్స్ ఆ ఎక్సైట్మెంట్ అనేది కనుమరుగైపోతుంది అది మనం చెప్పుకుంటాం దేవుడే చెప్తున్నాడు అనమాట చూడండి కలిగిన వానికే ఇయ్యబడును కానీ వానికి సమృద్ధి కలుగును వాక్యం పైన ఆసక్తి కలిగిన్నావు అంటే ఆ వాక్యంలో నువ్వు జీవించటానికి ప్రయత్నిస్తున్నావు ఆ వాక్యం లాగా మారటానికి ప్రయత్నిస్తున్నావు ఇంకా మనం కా మూలపాటలు అవసరం లేవు అదండి మూలపాటలు అవసరం లేదు ఇప్పుడు మనం వాక్యంలో ఎదుగుతూ ముందుకు వెళ్లాల్సిన అవసరం వచ్చేసింది ఎందుకంటే ఆ సమయం కూడా గతించిపోతున్నది అయినా తలుపు యొద్దు నిలబడి ద్వారం ని తట్టుచున్నాడు లోపలికి రాణిస్తావా ఆ వాక్యం అంటే ఆ జ్ఞానం నువ్వు లోపలికి రానివ్వాలి తలుపు కొడుతున్నది ఎవరు అంటే జ్ఞానం యేసు ప్రభువే జ్ఞానం కాబట్టి అని నీ హృదయ తలుపులు కొడుతున్నాడు నువ్వు హృదయంలోనికి ఆ వాక్యం రాణిస్తలేవు కదండి ప్రార్థన చేస్తున్నాం ప్రభు దూరం పెట్టి ప్రార్థన చేస్తున్నావు నువ్వు పరలోకంలో ఉన్న ప్రభావ అదండి పరలోకంలో ఉన్న ప్రభావ వాడు ప్రభు అండి పైన ఆకాశంపైపు నేను పైను చూస్తున్నానా దీపాద సన్నిధిలో నేను ఉన్నాను ప్రభావ కానీ హృదయంలోనికి రానివ్వటం హృదయంలోనికి రావటానికి జ్ఞానము తలుపు తాడుతున్నది వాక్య ధ్యానంలో నువ్వు బలపడుతున్నావా ధ్యానించినప్పుడు నీకు అర్థమవుతుందా కాబట్టి అది ఏమంటుండో కలిగిన వాడికి సమృద్ధి కలుగుతుందంట అంటే ఒకసారి నువ్వు జ్ఞానం ఆహ్వానిస్తే పరిశుధాత్మ దేవుడు నీలో నివసించినప్పుడు నీకు ఇంకా కొత్త కొత్త మర్మాలు తెలియచేస్తాడంట ఎందుకంటే అది దానికోసమే మీరు ఏర్పరచబడ్డారు మిమ్మల్ని ఎన్నుకున్నది అందుకే ఒక ఉద్దేశం కలిగి ఉన్నది కదా దేవుని వాక్యము ఆ వాక్యము పైనుంచి దిగి వచ్చింది కదా దేవుడి వాక్యము నోటి మాట వచ్చి అది చెయ్యవలసిన కార్యము జరిగించి తిరిగి వెళ్ళింది నిష్ఫలముగా పోలేదు వాక్యం ఎవరు ఏ సుప్రప్పే వచ్చిండు భూమి మీదకి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ జీవితమే అనేది కదండి చిన్న బాలుడిగా ఉన్నప్పుడు గలిలయలో కఫెర్ణ నజరేతులో తల్లిదండ్రులు వెంట తిరిగిన కానీ పన్నెండు సంవత్సరాల వరకు ఆయన చిన్న బాలుడిగా ఉన్నాడు కానీ పన్నెండవ సంవత్సరం నుంచి ఆయన దేవాలయంలో పెద్దలతో యూదులతో శాస్త్రులతో పరిశీలితో తర్కించుచు సినాగ్జ్ కదా దేవుని మందిరంలో సంచరించింది అంట తల్లిదండ్రులు వెతుకుతున్నారు బాబును ఎక్కడా ఎక్కడ ఎక్కడా ఎక్కడ వెళ్ళిపోయావు అని హీస్ప్రభ మీకు తెలియదా నేను నా తండ్రి పని మీద వండాలి నేను నా తండ్రి పని మీద వండాలి ఉన్నామా తండ్రి పని మీద ఉండాలి అని పన్నెండేండ్ల వయసులోనే చెప్పిన మాట అది ఆ పన్నెండు సంవత్సరాల నుంచి ముప్పై మూడు నర సంవత్సరాలు అంటే దాదాపుగా ట్వంటీ టూ అండ్ ఇయర్స్ పరిచర్య చేసింది దేవుడు ఇరవై రెండు సంవత్సరాలు ఆ లాస్ట్ మూమెంట్ లో మనం తీసేస్తే శిల్వ కార్యము గురించిన ఆ వారం రోజుల పొంతి పిలాతో అధికారం కింద ఆయన ప్రశ్నించబడి జడ్జిమెంట్ కొరకు తీర్పు కొరకు శ్రమల కొరకు అంతకుముందు అంతా ఆ ట్వంటీ టూ ఇయర్స్ సేవా కదండి పన్నెండేళ్ల సంవత్సరం వయసు నుంచి సేవ చేస్తూ వచ్చేటు జ్ఞానం ఆయననే జ్ఞానం కాబట్టి ఆయన మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా ఉంది అండగా పన్నెండేళ్ల బాలుడే ఇంతగా టర్కించడం ఏంటి ఇంత ఆరిగి చేయడం ఏంటి ఇంత బాగా వాక్యం విశ్లేషించడం ఏంటి అంటే ఆయన జ్ఞానం కాబట్టి ఆయన జ్ఞానంనే బోధిస్తున్నాడు అందుకే కలిగిన వాడికి ఇవ్వవాడు నువ్వు నీకు జ్ఞానం పైన ఆసక్తి ఉందా అంటే ఏసు ప్రభు మీద ఆసక్తి ఉంది చాలా మందికి చర్చికి పోవటానికి కూడా ఆసక్తి లేదు అదండి లాక్డౌన్ టైంలో చర్చెస్ మూసేసారు అంటే ఒక అర్థం ఉంది అప్పుడు నువ్వు చర్చికి వెళ్ళలేకపోయినావు కానీ నీకు ఒక సౌకర్యం దేవుడు టెక్నాలజీ ద్వారా కలిగించిండు ఇంటిలోనే కూర్చొని ఆరాధించగలిగే ఒక అవకాశం ఇచ్చిండు అంటే ఇలాంటి అవకాశం ఇంకా చాలా దేశాలలో లేదు కొంతమందికి చర్చలకు వెళ్ళే అవకాశం లేదు చర్చిస్కి అక్కడ హింసింపబడుతున్నారు పర్సి కదా పర్సిక్యూటెడ్ గ్రూప్స్ ఉన్నాయి అక్కడ చాలా మంది బాధించబడుతున్నారు వాక్యం కరువైపోతుంది రోజు రోజుకి వాక్యం ని పంచడానికి జనములు తగ్గిపోతున్నారు కోర్త విస్తారంగా ఉన్నది కాని కోర్తకు పని వారు కొదువయి ఉన్నారు కొద్దు ఉన్నారు ఎందుకు కొదువ ఈ కొదువ ఎందుకు వచ్చింది అని వారు ఎందుకు కొదువై ఉన్నారు అంటే పరిశుద్ధాత్మకు సంబంధించిన జ్ఞానము లేమి కలవారై ఉన్నారు పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రశస్తమైన ఆ జ్ఞానం పొందటానికి వెనక ఆడుతున్నారు ఎందుకంటే అమ్మో సేవలోకి వెళతే చేయలేమేమో సేవలోకి వెళితే ఇంటి సంసారము కష్టాలు సుఖాలు ఇవన్నిట్లో మనము నిలబడలేమేమో కదండి వాక్య పరిచయ చేస్తున్నప్పుడు దేవుడు ఏమంటున్నాడు వీళ్ళందరూ ఏం చేసిండు పౌరు భక్తులు మనం చూస్తున్న కదా ఆయన డేరాలు కుట్టుకుంటున్నాడు తన ఆ ఆదాయాన్ని సంపాదించుకుంటున్నాడు సేవ విస్తారంగా జరిగిస్తున్నాడు ఊర్లు ఊర్లు తిరుగుతుండవు పదమూడు పత్రికలు రాసిండు ఒకటి రెండు సార్లు పత్రికలు కూడా రాసిండు ఫస్ట్ అండ్ సెకండ్ ఎపిసోడ్స్ అని అంటే ఒకటి కూర్చొని చేయలేదు కదా ఆయన పని అంటే వాక్య జ్ఞానం ఎంతగా పొందుకున్నాడు ఆయనకు ఉన్నటువంటి స్పెషల్ ప్రివిలేజ్ ఏంటంటే గమలియేలు అనే ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడి దగ్గర ట్రైనింగ్ తీసుకున్నవాడు కాబట్టి వాక్యం కొంచెం సెపరేట్ గా విశ్లేషించి చెప్తున్నాడు డీపర్ అండర్స్టాండింగ్తో చెప్తున్నాడు ఎందుకంటే జ్ఞానం ఆహ్వానించింది ఆయన జ్ఞానం మార్గంలో దేవుడు కనబడినప్పుడు దేవుడు కనబడిన నన్ను ఎందుకు హింసిస్తున్నావు అంటే నువ్వు ఎవరు అంటే గమనీయాడి దగ్గర వాక్యం విన్న బోధకుడు ఏసుప్రభుని అప్పటినాక ఇంకా ఎరగలేదు ఎందుకంట ఆయన అధికారంతో ఏసు ప్రభు గురించి సువార్త ప్రకటిస్తున్న వాళ్ళని చంపుతున్నప్పుడు ఆ లెక్కను ముద్రిస్తున్నవాడు అనమాట ఆ లెక్కలో ఆయన స్టాంప్ వేసి ఎస్ హీ డైడ్ ఇన్ మై ప్రెసెన్స్ అని ఒక ముద్రిస్తున్నాడు అందరికి అలాంటి వ్యక్తిని దేవుడు వాడుకుంటున్నాడు కదా ఇక్కడ కాబట్టి ఆయన ఏమంటున్నాడు ఆజ్ఞ ఆజ్ఞ పాటించాల ఎవరు అంటే నీవే హింసించి పడుచు హింసించుతున్న ఏసుని నీవు హింసించుతున్న ఏసుని అంతే ఒక్క మాట చాలన్నమాట జ్ఞానం ఆయనకు కదండి జ్ఞానం వచ్చేసి ఎందుకంటే ప్రభు యొక్క ప్రత్యక్షతను చూసి వాక్య ప్రత్యక్షతను చూసిండు ధర్మశాస్త్రం ఎరిగిన వాడు కనుక వెంబడే గ్రహించగలిగిండు అందుకే ముందు మనకు ధర్మశాస్త్రం ను అవసరం అంటే బైబిల్ రీడింగ్ చాలా అవసరం అనమాట బైబిల్ చదవకుండా బైబిల్ జ్ఞానం సంపాదించకుండా ఈ వాక్యం ఆదరించాలి ఈ వాక్యంని అనువదించాలి ఈ వాక్యంని బోధించాలి ఈ వాక్యం ద్వారా మనం కూడా పాటించాలి అంటే కొంచెం తిక్కమకలు ఉంటాయి అనమాట ఇది వాళ్ళకేనా ఇది నాకు కాదు అన్నట్టుగా ఉంటది కొందరి వాక్య బోధన ఇది వాళ్ల కోసం ఇది వీళ్ళ కోసం అని మనం ఒక టార్గెటెడ్ గ్రూప్ కి వాక్య పరిచర్య చేస్తున్నామా టార్గెటెడ్ గ్రూప్ అలాంటి వాళ్ళండి వాళ్ళు చాలా దుస్తులండి వాళ్ళ కోసమే ఈ వాక్యం అంటున్నా కాదు వాక్యం అంటే ద వర్డ్ ఈజ్ ఫార్ యూనివర్స్ ప్రపంచాలకు తెలియచేయబడాలి ఒకరిద్దరికి కాదు ఏ గుంపుకు కాదు కదండీ ఎవరికీ కాదు ఇది ప్రపంచం అంతటికీ దేవుడిని ఎరుగని వారందరికీ వాక్య బోధ జరగాల అందుకే అయినా ఉపమాన రీతిగా చెప్తున్నప్పుడు ఏమంటుండ కలిగిన వాడికి ఇయ్యబడును వాక్యం కలిగి ఉన్నావా వాక్య జ్ఞానం పొందుకున్నావా నీకు మరి ఎక్కువగా తెలిచే ఆ యొక్క జ్ఞానం దయచేవాడు దేవుడే జీవం దేవుడు కదండి నా దేవుడు సజీవుడు సజీవుడైన దేవుడిని ఆశ్రయిస్తున్న వారికి ఏ కొ ఉండదు అన్ని కొదువలు ఆయనలో సమృద్ధిని కలుగ చేస్తాయి అన్ని ఎందుకంటే తన మహిమైశ్వర్యము నుండి మనకి ఏది అవసరమో అది మనకు అనుగ్రహించేవాడు ఆయనే మనకు అవసరమైంది ఆయన ఇస్తాడంట దీ కావలసింది అడుక్కోవడం కాదు మనకు అవసరమైందని ఆయనకు తెలుసు కాబట్టి కాబట్టి ఇక్కడ ఏమంటుండ్రు కలిగిన వాడికి సమృద్ధిగా ఇవ్వను లేని వానికి కలిగినదియు వాని యొద్ నుండి తీసి వేయబడను జ్ఞానము ఉన్నావా నీకు ఉన్న జ్ఞానం కూడా తీసివేస్తాను అంటే అంటే ఇది అర్థం ఏంటి ఈ వ్యక్తి ఒక్క తలాంతుని మూసి పెడుతున్నాడు ఉన్న జ్ఞానం కూడా మూసేసి ఇది నాకు అవసరం లేదు ఆయన వచ్చినప్పుడు ఆయనకు అప్ప చెప్పడానికి నేను దాచుకుంటానని చెప్పి ఆయన చాలా న్యాయవంతుడు కాబట్టి ఆయన జడ్జిమెంట్ లో నేను నిలబడాలి అంటే ఆ ఒక్క దాన్ని భద్రంగా దాచుకుంటా తలాంతుని దాచుకుంటానంటున్నాడు పది తలాంతులు ఇచ్చిన వాడు దాన్ని మరి పదా పది తలాంతులుగా అంటే సమృద్ధి కదండి ఆ జీవము సమృద్ధిని కలిగజేసింది అటానికి డబుల్ పోర్షన్ అని చూస్తాం కదా ఎలిషాకు డబుల్ పోర్షన్ ఆ యొక్క ఆత్మశక్తి ఏలియా ఒకటైతే ఎలిషాకు రెండి ఇంతలాత్మ కార్యంలో కూడా అట్టనే ఉన్నాయి ఏలియా ప చేస్తే పదహారు చేసే డబుల్ పోషన్ నాకు రెండంతలు ఆత్మను కావాలి ప్రభు ప్రార్థిస్తున్నప్పుడు గోచాటుతున్నప్పుడు దేవుడిని నీకిస్తే ఏం చేస్తావు రెండంతలు ఆత్మను ఇచ్చినప్పుడు మనం ఏం చేయగలం ఏం చేయలేకపోతే ఉన్న ఆత్మ కూడా వెళ్ళిపోతుందంట ఎందుకంటే దుఃఖపడుతుంది ఆత్మ ఆత్మ ది స్పిరిట్ ఈస్ గ్రీవింగ్ దుఃఖపడుతుందంట ఎందుకంటే నీకిచ్చిన తలాంతను వాడుకోటం లేదు దేవుడు వాక్యంలో మాట్లాడుతున్నప్పుడు ఆయన వాక్యం స్వీకరిస్తున్నామా మనము చూడండి ఆ మాట ఇక్కడ లేని వానికి కలిగినది వాని ఇద్దరు నుండి తిరిగి తీసివేయబడును మరియు వారు చూచుచుండియు చూడరు వినిచుండియు వినరు గ్రహింపకయు ఉన్నారు చూస్తున్నారు చూడనట్టే ఉన్నారట వింటున్నారు వినట్టే ఉన్నారట గ్రహించలేకపోతుందంట మనసు చూస్తున్నారు కానీ చూడలేకపోతున్నారంటే అర్థం ఏంటి ఇక్కడ వాక్యం చూస్తున్నాము ప్రభు కార్యములను చూస్తున్నాము మన పట్ల దేవుని యొక్క కృత కృపా కార్యం మనం గమనిస్తున్నాము అన్నింటిని గ్రహించి ప్రభువానికి కృతజ్ఞతలను చెప్తున్నాము మర్చిపోతున్నాం చూచి చూడియో చూడకనే ఉన్నారు కేర్ నాట్ దేవుడి విషయంలో కేర్లెస్నెస్ నెగ్లిజెన్స్ లితార్జీ అంటాం చాలా సోమరితనం చూచి చూండియో చూడనట్టు ఉన్నారంట ఒకప్పుడు ఉజ్వలంగా ఉంటారు బాగా బాగా పనిచేస్తారు చాలా విపరీతంగా శ్రమ పడతారు సేవలు నేను చాలా బాగా చేస్తున్నాను అంటారు కానీ ఒకరోజు ఫేడ్ అయిపోతున్నారు స్లో అయిపోతున్నారు ప్రార్థనలో ఉద్యమం కోల్పోతున్నారు దీనికి కారణం ఆ మనసులో విత్తబడిన వాక్యంని ఆకాశ పక్షులు ఎత్తుకెళ్ళిపోయినాయి ఆకాశ పక్షులు సైతానే కదా ఈ హృదయంలో విత్తబడిన వాక్యం తీసుకెళ్లిపోతుంది ఇప్పుడు కేబిపిఎం లో ఇన్ని ఏళ్ల నుంచి నియర్లీ టూ ఎయిటీ ఎయిటీ ఫైవ్ ఎయిటీ సిక్స్ వరకు ఎపిసోడ్స్ లో మన ఆన్లైన్ వాక్య పరిచర్యలో ఎన్ని విన్నాము రెండు వేల ఎనభై ఐదు ఎనభై అవర్స్ వాక్యాలు విన్నాము మరి విన్న వాక్యం ఇంకా ఉందా ఇప్పుడు మనం జ్ఞాపకం తీసుకెళ్ళాలి మర్చిపోయాము అంటే మళ్ళీ ఒకసారి తిరిగి వేయాలి గో బ్యాక్ టు ప్రోగ్రామ్స్ రీసెంట్ అగైన్ అండ్ అగైన్ అగైన్ ఎందుకంటే చెప్పబడిన వాక్యం మళ్ళీ మళ్ళీ వినటానికి దేవుడు మనకి అవకాశం ఇచ్చింది కదండి ఈ టెక్నాలజీ ద్వారా మనకి దేవుడు ఇచ్చినటువంటి యొక్క మన ఉచిత దర్శనం ఏంటంట మళ్ళీ మళ్ళీ వినటం నేను ఎక్కడ సరిపోతున్నాను ఈ వాక్యంలో నేను పట్టటం లేదు కదా ఐఎమ్ నాట్ బిఫిట్టింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ నేను ఎక్కడ సరిపో పోతా నేను ఎక్కడో తప్పిపోతున్నాను అక్కడ ఫిట్ కావటం లేదు సరి చేసుకుంటాం ఈ అవకాశం నువ్వు మరి కోల్పోతామా ఈ అవకాశం కూడా లేకపోవచ్చేమో ఒక రోజు కదండి ఈ అవకాశం కూడా రాకపోవచ్చేమో ఒక రోజు అంత ఎందుకంటే ఈ రాత్రి నేను అడిగితే నీ ఆస్తులు నీ ఏం చేస్తావు అని అడుతాడు ధనవంతుడితో అన్ని ఇప్పుడు పెట్టుకొని నీ ఆనందం ఎందులోనే ఉంది అంటున్నావు కదా ఈ రాత్రి నిన్ను తీసుకెళ్లిపోతే నువ్వు ఏం చేస్తావు అదే విధంగా మనకు కూడా ఆ జ్ఞానమును సంపాదించుకోవటానికి సమయం ఇచ్చినప్పుడు దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటమే కావాల్సింది మనకు వాక్యం వినాలా ఎంతమంది వాక్యం చెప్తున్నా వినటం తప్పేముంది ఎందుకంటే వారు వినియు వినట్టే ఉన్నారట వినియు వినట్టే ఉన్నారు చూసి చూడనట్టే ఉన్నారు గ్రహింపు లేకపోయాను ఇందు నేను ఉపమాన రీతిక వారికి బోధిస్తున్నాను అందుకే ఎందుకు ఉపమాన రీతిక బోధిస్తున్నావు అంటే దేవుడు ఒక క్లారిఫికేషన్ ఇస్తున్నాడు ఇక్కడ ఉపమాన రీతిగా మనం కూడా మాట్లాడుకుంటున్నాం కదా అప్పుడప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అప్పుడు ఇట్లా ఉన్నాను మన సాక్ష్యాన్ని పంచుకుంటున్నాం అది కూడా ఒక రకంగా ఉపమాన రీతిగానే చెప్తున్నాం అనుకోండి అదండి ఒక ఈ వ్యక్తి విషయంలో ఈ సందర్భంలో దేవుడు ఇట్లా కార్యం చేసిందా అనేది మనకు ఒక ఎంకరేజింగ్ ఒక ఎంకరేజింగ్ మూమెంట్ అది కాబట్టి సాక్ష్యాలు చెప్పుకుంటున్నప్పుడు ఉత్సాహంతో నిస్సత్తులతో నీరు చెప్పకుండా జీవంతో ఉత్సాహంగా చెప్పండి దేవుడు కార్యమని నీ పట్ల జరిగిన కార్యమే నీ రోజు కూడా నా కరోనా సాక్ష్యం చెప్పుకుంటూనే ఉంటాను ఎంతమంది అడుగుతుందని చెప్తూ ఉంటారు ఎంతమంది విసుగు విరామం లేకుండా చెప్తూ ఎందుకంటే నేను చచ్చిపోయినా పదకొండు రోజుల్లో ఐసియులో ఉన్నప్పుడు ఆల్మోస్ట్ డెడ్ నాగదేవుడు జీవంని పోసిండు ఉజ్జీవం పరిచిండు వాక్య బోధలో వాక్య పరిచర్యలు నన్ను ఎదుగుదల ఇస్తున్నాడు ఇంకా ఎదుగుతా ఎదగాలి ఇంకా ఆశ ఉంది ఆసక్తి ఉంది ప్రభావాడబడాలి నాకు ఇచ్చిన అవకాశాలు నేను ఎప్పుడు పోగొట్టుకోను ఎప్పుడు పోగొట్టుకోను లాస్ట్ మంత్ అయితే కంప్లీట్లీ త్రోటీ ఇన్ఫెక్షన్ ఎందుకంటే ఈ కరోనా టైంలో వచ్చినటువంటి ఆ లంగ్ ఇన్ఫెక్షన్స్ అదండి లంగ్ ఇన్ఫెక్షన్స్ తోటి చాలా బాధపడతా ఈ సీజన్ వచ్చిందంటే అది అప్పుడప్పుడు మళ్ళీ చూపిస్తుంటదనమాట ఆ నొప్పి త్రోటీన్ యాక్చువల్లీ నేను టీచింగ్ అప్పుడు కూడా నాకు డిసెంబర్ వరకల్లా టీచింగ్ అయిపోవాలంటే టా టకా ట ఎన్నెన్నో ఎక్స్ట్రా పీరియడ్స్ తీసుకుని కం సిలబస్ కంప్లీట్ చేస్తున్నప్పుడు త్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చేది ఇప్పుడు ఏ సిలబస్ లేదు ఏ టీచింగ్ లేదు స్కూల్ లేదు జాబ్ లేదు నేను ఇంట్లో కూర్చున్నా కూడా ఈ ఇన్ఫెక్షన్ కాలం కారణం ఏంటంటే బికాస్ ఆఫ్ పొల్యూషన్ చాలా జాగ్రత్తగా ఉంటాను ఒక వన్ మంత్ సఫర్ అయినా నేను లాస్ట్ మంత్ అంతా వాక్యం చెప్పడానికి పాట పాడటానికి కూడా చాలా ఇబ్బంది పడ్డాను దేవుడు సరిచేశారు ఎందుకంటే ఆయన వాక్య జ్ఞానం లోతులోకి నేను వెళ్తున్నప్పుడు ఆ జ్ఞానం నన్ను ఉజ్జీవపరుస్తుంది ఉజ్జీవంతో నింపబడుతున్నా దేవుడు అమ్మంటున్నాడు అన్నమాట కలిగిన వారికి ఇవ్వబడుతుంది లేని వారికి తీసివేయబడుతుంది అంటే చాలా మంది ఆస్తుల గురించి ఆస్తు చదువు సంధ్యల గురించి అనుకుంటారు ఆస్తు చదువు సంధ్య గురించి అయితే దేవుడు మాట్లాడనే మాట్లాడాడు కదా ఆయన ఆయన ప్రబోధం కూడా పరలోక రాజ్యం గురించి మాత్రమే భూసంబంధమైన వాటి గురించి కాదు భూసంబంధమైన వాటి గురించి దేని గురించి మాట్లాడుతున్నాడు అంటే మన ప్రవర్తన గురించి సరి చేసుకోవాలి బాప్తి తీసుకోవాలి దేవుని మీద కాబట్టి ఈ ఈ పనిని ఆయన అపోస్తుల కోసం వదిలిపెట్టాడు అపోస్తులలో ఈ పని చేస్తున్నారు పత్రికల ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నారు మనతో మాట్లాడుతున్నారు మనల్ని ఉజ్జీవపరుస్తున్నారు మన లోపాలు చూపిస్తున్నారు కదండి ఎంత ప్రయాసతో కూర్చి గూ సేవ జరిగిస్తున్నప్పుడు ఎన్నో ఆటంకములు భయంకరమైన సన్నివేశాలు సందర్భాలు ఎదుర్కొన్న వారు వీళ్ళు కొట్టబడ్డారు చెరసాల వేయబడ్డారు కదండి తర్వాత హత సాక్షులుగా మార్చబడ్డారు కాబట్టి వాళ్ళ పత్రికలు మనకి ఏం మాట్లాడుతున్నాయంట మనం ఎలా ఉండాలి ఏం సరి చేసుకోవాలి కానీ ఏసు బోధ ఏంటి పర్లో ఒక రాజ్యం ను గుర్చి తీర్పును గుర్చి పర్లో ఒక రాజ్యం ను గుర్చి ఆ సువార్థం మనలో మన బోధలు మరి ఒక రాజ్యం నాకు వారసులు ఎవరు అంటే ప్రభువును హత్తుకున్నవారు ప్రభువులో నిలసి నివసించిన వారు ప్రభుతో నివసిస్తూ నడుస్తున్న వారికి మాత్రమే ఈ ప్రభుతో నివసిస్తూ నడుస్తున్న వారు ఎవరు అంటే ఖచ్చితంగా ఆజ్ఞలను పాటించిన వారే ఇంకా ఆజ్ఞలను సరి చేసుకోండి సరి చేసుకోండి చెప్పడంలో ఎంతవరకు కరెక్టు కదండి ఎంతవరకు మనం ఇంకా ఆజ్ఞలు సరి చేసుకోమని చెప్తాం ఇది కొత్త వారికి ఓకే మన టీంకి ఎందుకంట ఆజ్ఞలను తెలుసుకున్నాం కాబట్టి ప్రభు సన్నిధికి వచ్చినాం ప్రభు యొక్క ఆత్మను పొందుకున్నాం ప్రభుతో మన భాషలతో మాట్లాడుతున్న మర్మములు మాట్లాడుతున్నాం దేవుడు మనకు మర్మాలను తెలియచేస్తున్నాడు ఈ తెలియబడిన వాక్యం మనం మరి ఇతరులకు పంచుకుంటున్నామంటే అది ప్రభు కృప మన గొప్పతనమా కానీ కాదు ఆయన్ని మనకిచ్చిన జ్ఞానం మన సొంత జ్ఞానం ఈ లోకానికి సంబంధించింది భూ సంబంధమైనది పర సంబంధమైన జ్ఞానం కొరకు ప్రయాసపడమంటున్నాడు పరలో ఒక జ్ఞానం గురించి మాట్లాడమంటున్నాడు చూడండి ఇక్కడ ఏషయా ప్రవక్త యొక్క మాటలను జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు ధర్మశాస్త్రంలో పాత నిబంధనలోని ఏషయా గ్రంథం గురించి అక్కడే మనం పదిహేనవ వచనం చూస్తాం ఈ ప్రజలు కన్నులార చూచి చెవులార విని ృదయములు గ్రహించి మనసు త్రిప్పుకొన నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రో వినది వాక్యం వింటున్నాం బోధలు వింటున్నాం ప్రార్థన చేస్తున్నాం పరిశుద్ధాత్మతో నింపబడుతున్నాము పరిచర్యలో ముందుకు సాగుతున్నాము అన్ని కార్యం జరిగిస్తున్నా కూడా దేవుని యొక్క వాక్యంలో మనకు ఏం గమనిస్తుంటే ఏషయా ప్రవక్త ప్రవచించినటువంటి ఆ బోధ ఏషయా ప్రవక్త యొక్క ోధ ఏంటున్నారు ఈ ప్రజలు కనులారూచి చెవులారీ హృదయంతో గ్రహించి మనస్సు త్రిప్పుకొన నా త్రిప్పుకొని స్వస్థత పొందుకుంటున్నట్లు వారి హృదయం క్రొవ్వది వారి చెవులు వినుటకు హృదయము మందమైందంట మొద్దు బారిందని అర్థం ఒక రకంగా చెప్పాలంటే మొద్దు బారిపైన హృదయం వింటున్నట్టే ఉంది విన్నట్టే ఉంది అంటే ఇది వేషధారణ చదండి వేషధారణ దేవుని యొక్క మాటకు లోబడకపోవటము వాక్యం ని ఆస్వాదించలేకపోవటము వాక్యంలోని మర్మములను విశ్లేషించలేకపోవటము కారణం ఏంటంట వాళ్ళ హృదయము క్రొవ్వటుకు బిందురుగాని గ్రహింపనే గ్రహింపరు కన్నులు మూసుకొని ఉన్నారు కన్నులు మూసుకొని ఉన్నారు దేవుడు వాక్యం వింటున్నావు దేవుని వాక్యం చదవడానికి ఆసక్తి నీకున్నదా ఆసక్తి నీకున్నదా నీకు అవకాశాలు చాలా ఉన్నాయి సమయం చాలా ఉన్నది అన్నప్పుడు నువ్వు చదువుతున్నావు అవకాశం లేని వాళ్ళు సమయం లేని వాళ్ళు చదువు రాని వాళ్లకు వినటానికి వాక్యం ఉంది కదా సమయంలో నువ్వు బ్రయాణం చేస్తున్నప్పుడు కూడా వాక్యం వినొచ్చు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని లేదా బైబుల్ చదువుకోవచ్చు ఇప్పుడు బైబిల్ కంప్లీట్లీ మనకు సెల్ ఫోన్ లో ఎమిడిపోయింది కదండి అవకాశం ఉంది బైబుల్ మోసుకొని పోవడానికి ఇబ్బంది పడుతున్నావా నా మోసి పడుతున్నావా అంటే ఇలాంటి వ్యక్తులు ఏం చేయవచ్చు సెల్ ఫోన్ లో వాక్యం కనబడుతుంది వినగలగము చదవలేకపోతే బస్సులలో వినగలము చెన్ఫోర్ పెట్టుకుంటే వాక్యం ప్రశాంతంగా వినగలము మనశ్శాంతితో దేవుని యొక్క వాక్యం రుచి చూడగలము కానీ చేయలేకపోతున్నాం ఏమి ఇబ్బంది కలుగుతుంది అంటే ఈలోక రీతి అవసరతలు ఈ లోకరీతి ఆకర్షణ కదండి ఈ లోకరీతి అవసరతలు ఈ లోకరీతి ఆకర్షణ ఎంతసేపు కుటుంబము ఎంతసేపు బిడ్డలు సంసారము అనుకుంటూ ఇంట్లో ఉన్నవాళ్ళు ఉద్యోగము సంపాదన అంటూ బయట తిరిగేవాళ్ళు చదువులు చదువులు అనుకుంటూ యూత్ కానీ అన్నిటికీ సమయం ఉంది కానీ దేవుని వాక్యం చదవడానికి మాత్రమే సమయం లేదు ఇది చాలా విచారకరమైన మాట ఎందుకంట వింటేనే కదా వారిలో విశ్వాసం కలుగుతుంది వాక్య విశ్లేషణ ఎప్పుడు చేస్తామో ఆ జ్ఞానమును సంపాదించుకున్నప్పుడే చూడండి ఆ మాట అని యషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేర్చున్నది ఇప్పుడు అక్కడ వీరు అనే ప్లేస్లో మనల్ని పెట్టుకుంటే ఈ ప్రవచనము మన విషయంలో నెరవేరుతుందా ప్రశ్నించుకోవాలన్నమాట మనం ఎందుకంటే మనకు ఒకరు చెప్పాల్సిన పని మన తప్పులు మనము చేస్తున్నటువంటి ప్రతి ఆ లోపాలు మనకు కనిపిస్తున్నాయి వాక్యము అర్థము అంటేది కదా అది ప్రతిబింబిస్తుంది అనమాట మన తప్పులని చూపిస్తోంది వీరి విషయమే కదా ఏషయ్య చెప్తున్నటువంటి ప్రవచనం నెరవేరింది ఎవరి గురించి అక్కడ దేవుడు చెప్పిన మాట అయితే యేసుప్రభ నోటమాట శాస్త్రులు పరిశీలన గురించిన మాట అక్కడ యూదులు కూడా ఎందుకంట ఆయన యశలీం గురించి కనీరు కారుస్తున్నాడు ఎందుకు ఈ ప్రజలు ఇంకా ఎంతకాలము విశ్వసించరు దేవుడు తెలుసు వాళ్ళు ఒక రోజు తెలుసుకుంటారని కానీ అద్భుతాలు ఆశ్చర్యాలు చూసినప్పుడు కూడా వారు కనులు తెరవబడతలేవే కదండి ఆశ్చర్యక్రియలను జరిగించిన దేవుడిని గుర్తించాలి కదా ఆ హృదయం క్రొవ్వదట ఆ హృదయము క్రొవ్వది కూడా శాస్త్రుల పరిశీలి చెప్పటం లేదు హైడ్ చేస్తున్నారు కదండి అక్కడ అప్పట్లో ధర్మశాస్త్రం చాలా కొద్దిమంది చేతుల్లోనే దొరికిన వ్రతులు అనమాట పేపర్స్ డాక్యుమెంట్స్ కాబట్టి అందరికి తెలియదు మరి వీళ్ళు చెప్పాలి కదా సినిలో ప్రకటన చేస్తున్నప్పుడు ఇవి జరుగుతుందా ఇది మన క్వశ్చన్ ఈరోజు మన చర్చం మన పాస్టర్లు విశ్లేషించగలుగుతున్నారా ఎంతసేపు ప్రాస్పెరిటీ గోస్పల్ కదండి వాళ్ళు చెప్పేది ప్రాస్పెరిటీ గోస్పల్ వీళ్ళు ఏసు ప్రభుని నమ్ముకోండి మీకు గొప్ప కారాలు జరుగుతాయి యేసు ప్రభు నమ్ముకోండి మీకు బిల్డింగ్లు సంపాదలు ఉద్యోగాలు సంపాదన పెరుగుతుంది ఆస్తులు పెంచుకో బిడ్డలు పుడతారు పెళ్లిళ్ళు ఉద్యోగాలు వస్తాయి అబ్రాడ్ వెళ్తారు ఏసు ప్రభు నమ్ముకుంటే మీలో లేమి ఉండదు మీరు బీదవారు కాదు మీరు గొప్పవారు బీదవారికి సువార్త ప్రకటించబడలేదు మీకు కాదు ఇది దేని విషయంగా మాట్లాడుతున్నారంటే దేవుడు బీదలైన వారికి సువార్త ప్రకటించబడుతున్నదని చెప్పండి యోహాన్ కు అని చెప్తాడు రిడ్డి వారు కన్ను తెరవబడుతున్నాయి మూగవారు చెవులు విప్పబడుతున్నాయి దేవుడి కార్యం జరుగుతున్నాయి దేవుడి కార్యం జరుగుతున్నాయి దేనికంట ప్రతి ఒక్కరిని ఆయన పరలోక రాజ్యానికి సిద్ధపరిచింది దట్ ఈస్ నాట్ ప్రాస్పెరిటీ కాస్పల్ ఇదే సంఘంలో జరుగుతుంది ఈ రోజు బాగా దశమభాగాలు ఇవ్వండి దేవుడు ఎంత విస్తారంగా మీకు ఇచ్చే కొద్దీ మీరు దశమభాగాలు ఇవ్వండి అంటే ఆ రోజులలో దశమభాగం ఇచ్చినప్పుడు కారణం ఏంటంట సేవలకు చాలా చాలా డబ్బు అవసరము వాళ్ళ కలిగినది సమిష్టిగా తీసుకొచ్చి అక్కడ యాజకుడి చేతిలో పెడితే అప్పుడు ఆ డబ్బంతా కూడబెట్టుకొని యాజకుల కోసము మందిరం యొక్క పునరుద్ధరణ కోసము మందిర పనుల కోసము సవాసు వార్త ప్రకటన కోసం అన్నిటికీ సమంగా వాడుతున్నాం కానీ ఇదే మనం ఏం గమనిస్తున్నామంట చర్చెస్ లో క్రోర్స్ ఆఫ్ రూపీస్ బ్యాంక్ అకౌంట్స్ లో ఉన్నాయి తెచ్చిన దశమభాగం అంతా కోట్లు కోట్లు నిల్వ చేసుకుంటున్నారు చర్చ్ బికమింగ్ రిచ్ డే బై డే చర్చ్ బికమింగ్ కానీ దాంట్లోని జనులు విశ్వాసులు రోజు రోజుకి బీద రికంలోకి కారణం ఏంటంటే సరైన వాక్య బోధన జరగటం లేదు జ్ఞానము ఘోషిస్తుంది కదా మరి జ్ఞానం గురించి దేవుడు ఏం చెప్తున్నాడు ఉన్న వారికి వాక్యం వింటున్నావా శ్రద్ధగా ధ్యానిస్తున్నావా వాక్య ప్రకారం నువ్వు బ్రతుకుతున్నావా వారికి ఇంకా మర్మములు తెలియజేయబడుతున్నాయి అంటున్నాడు దేవుడు ఇంకా గౌతమ్ మర్మాలంట దేవుడు బైబిల్లోని వాక్యాలలో ధ్యానం చేస్తున్నప్పుడు చాలా విషయాలు మనం గమనిస్తూ ఉంటాం చాలా ప్రశాంతమైన మనస్సుతో వాతావరణంలో ఒంటరిగా కూర్చొని చదువుతున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు నీకు కొత్త కొత్త విషయాలు మాట్లాడుతున్నాడు అది నువ్వు గమనిస్తున్నావా నీతో మాట్లాడుతున్న మాటలు ఏవి జీవము గల మాటలు అవి మామూలుగా ఈ టీవీ న్యూస్లు ఈ సెల్ ఫోన్లు యూట్యూబ్లు షార్ట్స్ ఇవి కాదు జీవము మాటలు మాట్లాడుతున్నాడు దేవుడి మీతో అవి కొత్తవి ఇంకెప్పుడు నువ్వు ముందు అంతకుముందు విననివి కూడా నువ్వు వింటున్నావు ఎందుకంటే నువ్వు జ్ఞానమును ఆహ్వానిస్తున్నావు యేసు ప్రభువుని ఆహ్వానిస్తున్నావు తలుపు కొడుతున్నప్పుడు తలుపులు తీస్తున్నాయి హృదయమైన తలుపులను తెరుస్తున్నావు కాబట్టి వాక్యం నీలోనికి వస్తుంది అందుకే కలిగిన వాడికి ఇవ్వబడును వద్దనుకున్న వాడికి ఉన్నది కూడా తీసివేస్తాడంట అందుకే చాలా మంది మనం గమనిస్తుంటాం ఒకప్పుడు ఉజ్జీవంగా వెలిగి వాక్యపరిచార చేసి సేవలో ఉండి ఉజ్జీవింపబడినాక చక్కగా చల్లారిపోయే మూలకు చతికిల పడి కూర్చుంటున్నారు జనాలు వాళ్ళలో ఉన్న వాక్యం కూడా పోయింది పునరుద్ధరణ జరగాల రెస్టరేషన్ జరగాల కదా దేవుడే రివైవ్ చేయాల పునరుజ్జీవం పునరుజ్జీవం కలిగ చేయవాడు ఆయన్నే రివైవ్ చేస్తేనే నువ్వు రిస్టోర్ అవుతావు గాడ్ రిస్టోర్స్ ఓన్లీ దైట్ హార్ట్ విరిగి నలిగిన హృదయాన్ని ఆయన పరిశీలిస్తూ ఆపేక్షిస్తున్నాడు కాబట్టి దేవుడు చెప్పే ఈ కార్యం గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు మనకు మరొక మరొక మాట జ్ఞాపకం చేస్తున్నాడు అక్కడ ఏషియా ప్రవక్త యొక్క అయితే మీ కన్నులు ఏషియా చెప్పిన ప్రవచనలు వీరి విషయమే నెరవేర్చున్నవి అయితే మీ కన్నులు చూచుతున్నవి కనుక అవిధాన్యములు యు ఆర్ ద బ్లెస్సెడ్ యు ఆర్ ద బ్లెస్సెడ్ ఎందుకంట ఆయన రాజ్య విస్తరణ కోసం జరుపుతున్నటువంటి కార్యాలన్నీ నీ కన్నులు చూస్తున్నాయి ప్రవచనాలు నెరవేర్చబడుతున్నాయి రాజ్యము త్వరలో రానయున్న యేసు ప్రభు యొక్క మహిమ సిద్ధపడుతుందని నువ్వు గ్రహించగలుగుతున్నావు సామ్యం వచ్చేసింది కదండి సమయం వచ్చేసింది ట్రిబులేషన్ పీరియడ్స్ ట్రయల్స్ అండ్ ట్రిబ్యూస్ అన్ని అయిపోతున్నాయి అందరూ కష్టాలు నష్టాలు ఎదుర్కొంటున్నారు మనకు ఈ ప్రాసిక్యూషన్ రిలీఫ్ గ్రూప్ గురించి నేను రోజు ధ్యానిస్తున్నప్పుడు నాకు అబ్జర్వ్ అర్థమైంది ఏంటంట ఇంకా నార్త్ ఇండియాలో విస్తారంగా సేవ జరగటం లేదు అక్కడ అక్కడక్కడక్కడ ప్రాంతాల్లో విలేజెస్ ఇప్పుడు మనకు మన టీం వెళ్ళింది కదా ఛత్తీస్ అలాంటి అడవుల ప్రాంతాల్లో ట్రైబల్స్ మధ్యలో సేవ జరుగుతోంది బ్రదర్స్ ఇప్పుడు దారిలో ఉంటున్నారు కదా వీళ్ళు చేస్తున్నప్పుడు సేవలు అక్కడ ఏం జరుగుతుందంట కొన్ని ఎదురీతలు వాక్యం బోధించొద్దు వీరు ఎందుకు వస్తున్నారు మెడిసిన్స్ ఎందుకు ఇస్తారు ప్రార్థన ఎందుకు చేస్తారు ఈ గుంపులు గుంపులుగా ఎందుకు కూడుకుంటారని వాళ్ళు ఇప్పటికీ ప్రశ్నిస్తున్నారు కానీ వాళ్ళకు అర్థం కానిది ఏంటి అంటే దేవుని వాక్యము ఎంత వద్దనుకుంటే అంత విజృంభిస్తుంది వద్దనుకున్న కొద్దీ విజృంభిస్తుంది నార్త్ ఇండియాలో చాలా చాలా వెనుకబడిన ప్రాంతాల్లో వాక్యపరచర్య ఈరోజు జరుగుతోంది మనుషులు పోలేని ప్ర ఆ ప్రదేశాలలోకి ఈ సిగ్నల్స్ టీవీ సిగ్నల్స్ టెలికామ్ సిగ్నల్స్ వెళ్తున్నాయి ఇప్పుడు అందరి చేతుల్లో స్మార్ట్ ఫోన్స్ ఉంటున్నాయి కాబట్టి వాక్యం వినాలనుకునే ఆ హృదయము ఆశ పడితే వారికి ఖచ్చితంగా సరి వాక్య బోధన వాళ్ళకు దొరుకుతుందట మిగతా పిచ్చి ప్రోగ్రాం చూసుకుంటున్నామంటే వాళ్లకు వాక్యం దొరకదు అది వారికి కరువు అదే వారికి కరువు ఫ్యామిన్ అంటాం కదా మనము చూస్తూ యోసేపు విషయంలో దేశంలో ఏడు సంవత్సరాలు కరువు వస్తుంది ఏడు సంవత్సరాలు సమృద్ధి కలుగుతుంది అని చెప్పి ఆ రాజుకు వచ్చిన యోసేపు వివరిస్తూ ఉంటాడు ఏడు సంవత్సరాలు కరువు అంటే మాటల ఏడు సంవత్సరం సమృద్ధి కలిగినాక కరువు వస్తుందని అలాగే నెబ్కద్ నెజర్ టైంలో తర్వాత దానియల్ విషయంలో కూడా ఆయన కరువు గురించి మాట్లాడుతూ ఉంటాడు మనం అబ్రాహం ఇసాకు యాకబుల టైంలో కూడా కరువు ప్రాంతాల్లో తిరుగుతున్నప్పుడు ఆ కరువు ఎంత భయంకరమో వాళ్ళకి తెలుసు ఈరోజు కరువు అంటే ఏంటి వాక్యమును ఎరుగక ఉండుటయే కరువు వాక్యమును ఎరుగక యునిటయే కరువు అంట అయితే మీ కనులు చూచున్నవి కనుక అవి ధన్యములైనవి మీ చెవులు వినిచున్నవి కనుక అవి ధన్యములైనవి ఈరోజు మన కనులు ధన్యమైనవా మన చెవులు ధన్యమైనవా మనం సరైన బోధన వింటున్నామా సరైన బోధన గ్రహిస్తున్నామా వాక్య రీతిగా సరిగ్గానే ఎదుగుతున్నామా వాక్యరీతిగా ఎదుగుతున్నామా లేదా ఎందుకంటే పాస్తలు అనేకం చెప్తుంటారు ప్రతిదీ కూడా మనం ఏం చేయాలంట ఆ డిజర్నింగ్ స్పిరిట్స్ అంట వివేచించే ఆత్మ వన్లో ఉండాలి వివేచిస్తే ఈయన కరెక్ట్ గాని చెప్పిండు ఈ వాక్యం కరెక్ట్ గా ఇది ఈ రోజు నాతో మాట్లాడిన మాట అని నువ్వు గ్రహించగలుగుతావు లేకుంటే పాస్టర్ని శబాష్ పాస్టర్ గారు మీరు చాలా బాగా చెప్పారు ఈరోజు వాక్యం చాలా బాగుంది అని చెప్పి బయటకు వచ్చే వాళ్ళే మంది ఉన్నారు ఒకరిద్దరు తప్ప ఒకరిద్దరు తప్ప చాలా మందికి ఏం కావాలంట స్వీట్ స్వీట్ సర్మన్ స్వీట్ సర్మన్ తీయగా వాక్యం ని ఉంటే ఈ పాస్టర్ చాలా మంచోడు హార్ట్ హర్ట్ చేయడు అంట ఎవరిని హర్ట్ చేయడు చాలా స్మూత్ గా ఉంటది ఎంత బాగా చెప్తాడు ఇలాంటి పాస్టర్లు ఉండాలి నువ్వు స్వీట్ శర్మన్ కోసం ఎదురు చూస్తున్నావా ఖచ్చితంగా కఠోరమైన సత్యాలు మాట్లాడే ఆ యొక్క నువ్వు గమనిస్తున్నావా ఎందుకంటే ఉన్నారు స్వీట్ శర్మనే కాదు కఠోరమైన సత్యాలను చెప్పే పాస్తలు కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళ వాక్యం వినటానికి మాత్రం మనకి ఇష్టం ఉండదు ఎందుకంటా అవి కొంచెం నిన్ను హర్ట్ చేస్తాయి నిన్నే గుచ్చిగుచ్చి చూపిస్తున్నాయి కాబట్టి కాబట్టి వాక్య విశ్లేషణ నీలో జరగాలి అంటే నీకు జ్ఞానం కావాలి పరిశుద్ధాత్మ జ్ఞానం కావాలి అప్పుడే నీ కన్నులు ధన్యములు నీ చెవులు ధన్యములైనవి అనేక ప్రవక్తలను నీతి మీరు చూచు వాటిని చూడగోరువు చూడకపోయి మనకి ఇచ్చినటువంటి ఎక్స్ట్రాడినరీ బ్లెస్సింగ్స్ ఏంటంట అనేకమంది మంది అనేకమంది ప్రవక్తలు ఒకప్పటి పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రవక్తలు అందరూ నీతి కూడా ఇవి చూడాలని ఆశపడ్డారట ఏవి చూడాలని ప్రభు రాజ్యం గురించిన ప్రకటన ప్రభు రాజ్యం గురించిన బోధలు పరలోక రాజ్యం గురించిన అద్భుత కార్యములు ఎందుకంటే ఆ పర్లోకపు రాజే భూమి మీదకి వచ్చి చేసిన కార్యములు ఇవి చూడాలనుకుని చూడలేకపోయారట వాళ్ళకి అవకాశం లేకపోయింది కాబట్టి మనం ధన్యులం ఎందుకంట ఇవి మనం చూడగలుగుతున్నాం ఎందుకంట చూచి నమ్మిన చూడక నమ్మిన వారే ధన్యులు మనం ఆ కాలంలో లేవు కదా ఆయన చేసిన కార్యములు మనం చూడలేదు కదా మనం వింటున్నాం చదువుతున్నాం గ్రహిస్తున్నాం కాబట్టి ఈ కార్యంలను గురించి దేవుడు మాట్లాడేటప్పుడు ఏమంటున్నాడు వారు చూడగోరు చూడకపోయేది మీరు వినువాడిని వినగోరి వినకపోయేది అని మీతో నిశ్చయంగా చెప్పు అన్నప్పుడే ఆయన ఈ విత్తువాణ్ణి గూర్చిన ఉపమావన భావంను చెప్తున్నాడు విత్తువాని విత్తడం ఏంటంటే పరలోక రాజ్యం గురించిన పరలోక రాజ్యం గురించిన విత్తనం సీడ్స్ కదా దేవదారు వృక్షం గురించి మనకు ఆ గ్రంథంలో చూస్తాం ఒకసారి యశ్యా గ్రంథంలో చూస్తాం ఒకసారి ఎర్మియా గ్రంథంలో చూస్తాం ఒకసారి చెట్టును నాటడం అనేది చెట్టు నాటుటకును పెరుగుటకును దాన్ని ఎండబెట్టుటకును చెగురింప నాకు సామర్థ్యం ఉన్నది ఒక వ్యక్తి నువ్వు చెగురు నువ్వే చెట్టు నేను ఎండిపో చేయాలన్నా చెగురింప చేయాలన్నా ఫలింప చేయాలన్నా దాన్ని విస్తరింపచేయాలన్నా ఆయన చేతుల్లో ఉంది అని చేతి పనిముట్టుగా ఉండాలి అంటే ఆయన చేతి పనిముట్టుగా ఉండాలి అంటే ఆ వాక్య జ్ఞానంను కలిగి ఉండాలా నీకు వాక్య జ్ఞానం లేకపోతే నీకు పరశురాత్మ దేవుడు తలాంతలు ఇచ్చి ఏం లాభం నువ్వు వాడుకోలేనప్పుడు అది ఏం చేసుకోట అంటే నిష్ఫలము కదా ప్రభు మనం ప్రశ్నిస్తున్నాడు ఒక తలాంతిచ్చిన వాడు ఏం చేసింది మనం మనం మళ్ళీ ఒకసారి చూసుకుందామా జ్ఞాపకం చేసుకుందామా భూమిలో కిబెట్టిండట ఒక తలాంతిస్తే భూమిలో కప్పబెట్టినట్టు ఎందుకంటే నువ్వు చాలా స్ట్రిక్ట్ చాలా స్ట్రేట్ ఫార్వర్డ్ నువ్వు మళ్ళీ వచ్చి నన్ను అడిగితే నేను ఏం చెప్పాలి ఆ ఉన్నది కూడా పోగొట్టుకుంటానేమో అందుకనే దాన్ని దాచిపెట్టినా నీది తలాంత్ నువ్వు తీసుకో అని చెప్పి దేవుడు ఏమంటున్నాడు కదా నువ్వు నమ్మకమైన దాసుడవు కావు ఎందుకంట పది తలాంతులు ఇచ్చినవాడు దాన్ని ఇరవై చేసిండు ఐదు తలాంతులు ఇచ్చినవాడు దాన్ని పది తలాంతులు చేసిండు మల్టీప్లై చేసిండు గాడ్ గివ్స్ యూ ద గిఫ్ట్స్ టు మల్టిప్లై దండి ప్రభు యొక్క ఆత్మ కార్యం కానీ మనం ఏం చేయాలంటే వృద్ధిపరచాలా అది చేయకుండా చప్పసప్పటి వాక్యములు చెప్తూ ఉంటే ఎంతసేపు నిద్రపుచ్చుతావు జోలపాడి ఉద్యోగం కలిగించాలా ఉద్యోగం రగిలించాలా ఎందుకంట సమయం కొద్దిగానే ఉన్నది సైతానికి ఎంత కొద్దిగా ఉన్నదో దేవుడు రాకడం కూడా అంతే కొద్దిగా ఉన్నది సేమ్ టైం కదా అది ఎంత విస్తారంగా వాడుకుంటుందో దేవుడు వాక్యం కొరకు మనం అంత విస్తారంగా వాడబడుతున్నావా ఆ ఉద్యవము ఆ ఉత్సాహము నీలో ఉంకా ఉన్నాయా బారుమూల ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు ఆడవాళ్ళని తీసుకోపోలేము ఎందుకంటే డేంజరస్ డేస్ కాబట్టి మగవారు వెళ్తున్నారు మరి అందరితో పాటు మనం వెళ్తున్నామా మనం చేస్తున్నామా సేవను కోసం కనీసం ప్రార్థన చేస్తున్నామా సేవకుల కోసము చూడండి ఆ మాట చూడండి అన్నమాట విత్తువాన్ని గూర్చిన భావం వినుడి ఎవడైనా నువ్వు రాజ్యం గూర్చియుర్చిన వాక్యం వినియు గ్రహింపకై ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును ఇత్ర పక్కన పడిన వారు వీరే ఎవరు ఇత్రో పక్కన పడిన వారు అంటే జస్ట్ అట్లా అటు అటుపోస్తూ ఇటు పోతూ వాక్యం వింటున్నారు అంటే అంటే ఆ రోజు ఒకసారి ఈ రోజు ఒకసారి అప్పుడొకసారి ఇప్పుడు ఒకసారి వినేవాళ్ళు అనమాట అంటే శ్రద్ధగా ఒక పని పెట్టుకొని ఒక టైం టేబుల్ ప్రకారం వాక్య ధ్యానం చేయని వారు మీరు అప్పుడొకసారి ఇప్పుడు ఒకసారి వింటున్నారంట అయితే ఇక్కడ ఏమవుతుందంట ఆకాశ పక్షులు వచ్చి ఎత్తుకుపోతాయంట చూడండి అన్నమాట రాతి వాక్యం వినియో గ్రహింపకయుండగా దృష్టి వచ్చి హృదయంలో విత్తబండదాన్ని ఎత్తుకొని పోను అంటే కేర్లెస్నెస్ కేర్లెస్నెస్ రా రాతి నేల దారి దారి మధ్యలో దారి మధ్యలో అంటాడమాట విత్తువాణి గూర్చిపోవడంలో ఎవరైనా రాజ్యం కూర్చునే వాక్యం వినియో గ్రహింపక విత్తువాని సమాసారం గురినప్పుడు గ్రహింపకపోతున్నావా గ్రహించగలుగుతున్నావా కొన్నిసార్లు మన ఒక సిస్టర్ చెప్పింది కదా ఈ వాక్యం నాకు అర్థం కావటం లేదు ప్రభా నాకు ఇది అర్థం కావటం లేదు నన్ను ఎట్లా నేను అర్థం చేసుకోవాలని చెప్పి గోజారి ఎంతో ఆ ప్రయత్నాలు ఆ పాపకు తర్వాత దేవుడు ఆ మర్మం తెలియజేసి ఆ వాక్యం గురించిన మీనింగ్ తెలియజేసి కొన్నిసార్లు చేస్తే నామకార్థంగా చదువుకుంటూ వెళ్ళిపోతున్నారు వాక్య ధ్యానం చేయాలంటే చెయ్యాలి కదండి ఈ రోజు ఒక వాక్యం చదవాలి అంటే ఒక అధ్యాయం చదవాలి కానీ చదివినది మనము గ్రహించగలుగుతున్నామా లేదంటే సాతానుడు వచ్చి దాన్ని ఎత్తుకొని వెళ్ళిపోతున్నాడు అంట దుష్టుడు ఆకాశ పక్షులు వచ్చి ఎత్తు ఎత్తుకొని పోతాయని చెప్పి మనకు అల్లుకాస వార్తలో అనిపిస్తుంది చూడండి ఈ మాట గుండ్ల పద్దలో వెంటనే సంతోషంతో వారిని అంగీకరిస్తారు ఎవరు వాళ్ళు త్రోవప్రకనబడినవారు కానీ అది వెళ్ళిపోతుంది అది వేరు లేనందున అది కొంతకాలం నిలిచింది కానీ వాక్యం నిమిత్తము నీలో వేరు పారేలా వాక్యము వేరు పారితేనే నువ్వు దండి వేరు పారాలు అంటే ఎంత లోతుగా నీ యొక్క వాక్య ధ్యానము వెళ్తుందో నువ్వు అంత ఎత్తుగా ఎదుగుతావు అని అర్థం అంత ఎత్తుగా ఎదుగుతావు నువ్వు ఎదగాలి అప్పుడే కదా మనము ప్రభువును పోలివారు ఉంటాం ప్రభువును ఉంటాం ఆ ఎదుగుదల ఆగిపోతే ఎందుకు ఆగిపోతుంది వాక్యము లోతులకు వెళ్ళటం లేదు పై పై ఉంది లోపలికి పోవటం లేదు అంటే వాక్యం పట్ల నిర్లక్ష్యం వాక్యం పట్ల నిర్లక్ష్యం కలిగి ఉన్నారు కాబట్టి అది లోపలికి పోలేకపోతుంది అంటే బేసిక్ ఫౌండేషనే వీక్ గా ఉంది అర్థం చాలాసార్లు ఏం జరుగుతుందంటే గొప్ప కార్యలు ఆశ్చర్యక్రియలు దేవుడు అద్భుతాలు జరిగిస్తున్నప్పుడు అబ్బా మహా గొప్ప దేవుడు అబ్బో దేవుడు అరే దేవుడు ఈ దేవుడు అని చెప్పి అప్పటికప్పటికే మన టెంపరీ ఫెయిత్ అంటాం దాన్ని టెంపరీ టెంపరీ ఫెయిత్ ఆల్వేజ్ లీడ్స్ టు డివాస్టేషన్ నాశనానికి తీసుకెళ్తుంది అంట అప్పటికప్పుడు వివా నమ్మక విశ్వాసం పునాదులతో పాటు పెరగాల్సిన విశ్వాసం అనేది పునాదులతో పా పెరగాల్సిన విశ్వాసం దేవుడు ఈ కార్యం జరిగించాలి అంటే నీలో ఆయనను స్వీకరించే హృదయం ఉండాలి నువ్వు ధన్యుడు అంటా ఇవన్నీ కలిగి ఉంటే నీ చెవులు ధన్యమైనవి నీ కళ్ళు ధన్యమైనవి ఈ ధన్యతను మనం కాపాడుకోవాలంట ఎందుకంటే మనము మంచి నీలన విత్తబడిన వాక్యము మనము మంచి నేలన విత్తబడిన వాక్యము గ్రహిస్తున్నాము ప్రభుని జ్ఞానములు సంపాదించుకుంటున్నాము ప్రతి దినము వాక్యపు లోతులోనికి వెళ్తున్నాము దేవుడు మనతో చాలా మాట్లాడుతున్నాడు మర్మములు తెలియచేస్తున్నాడు నీకేం లాభం అంట చదువుతుంటే దేవుడి మర్మములు మంచి నీలన విత్తబడిన విని గ్రహించే అటువారు సఫలుడై ఒకడు నోరంతలుగా ఈ విన్నాక కూడా జ్ఞానం సంపాదించుకున్నాక కూడా విశ్వాసంలో స్థిరపరచబడి బలపరచబడిన వారు కూడా అందరూ హండ్రెడ్ పర్సెంట్ లేరు ఇది నా మాట కాదు యేసు ప్రభు మాట ప్రతి ఒక్కరు హండ్రెడ్ అయితే లేరు ఏమంటుండ మంచి నేలను విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించువాడు అట్టివాడు సఫలులై అట్టి వారు అంటే దే ఆర్ సక్సెస్ఫుల్ ఆఫ్టర్ లిస్నింగ్ టు దాస్పుల్ ఆఫ్ లాడ్ Living to the word of God. Glory to God. Glory to the word of God. Glory to the word of God. Glory to the word of Jesus. Glory to the word of God. Successful. People leading a successful life. But. That success is not for everyone. In fact, we are all the best. That success. That success. Being you need you to know. The606 something will be. Come through. ఒక్కడు ముప్పలుగానే ఫలిస్తున్నాడు ఇక్కడ కూడా కొంచెం విచారమే కదండి దేవుడి జ్ఞానం సంపాదిస్తే కూడా వాడు వంద శాతం ఫలించలేకపోతున్నాడు కొందరి అరవై శాతమే ఫలిస్తున్నారు కొందరు ముప్పై మాత్రమే ఫలిస్తున్నారు అంటే నాట్ ఈవన్ హాఫ్ ఆఫ్ ద గాడ్స్ బిజమ్ దే హావ్ వచ్చి దేవుడు జ్ఞానం సగం కూడా సంపాదించుకోలేదు కొంతమంది కొంతమంది అయితే దాంట్లో ఒకడు అంటున్నాడు దేవుడు ఒక్కడు ఆ ఒక్కడులో నీవు నేనున్నావా జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకంటే రాజసువార్థం గురించి నువ్వు చెప్పకుండా నువ్వు ఇంకేం చెప్పినా కూడా వేస్ట్ ప్రభు రాజ్యం గురించిన ప్రకటన ఈరోజు జరగాలి ప్రభు రాజ్యం గురించిన ప్రకటన ఈరోజు జరగాలి మనం ఇప్పుడు ద అడ్వెంట్ ఆఫ్ క్రిస్మస్ కదా క్రిస్మస్ యొక్క మొదటి ఈ సీజన్ మొదటి రోజు అని చెప్పి ఈరోజు ఫస్ట్ సండేనే అడ్వెంట్ ఆఫ్ ద క్రైస్ట్ అని చెప్పి మనం చర్చెస్ లో సిఎస్ఐ సంఘాల అన్నింటిలో సెలబ్రేట్ చేసుకుంటారు అడ్వెంట్ ఆఫ్ క్రైస్ట్ దిస్ ఈస్ నాట్ కమింగ్ ఫర్ ద ఫస్ట్ టైం దండి ఈజ్ నాట్ కమింగ్ ఫర్ ద ఫస్ట్ టైం ఆయన వచ్చేసి తన కార్యం జరిగించేసి పరలో ఒక రాజ్యం గురించిన విప్లవాత్మకమైన మార్పులని ఆయన తెలియచేసి వెళ్ళిండు తెలియచేసి వెళ్ళిండు పర్లోక ఆరోహణ జరిగిపోయింది కార్యము జరిగించిండు కదా వాక్కు కిందికి వచ్చింది ఆ వాక్ భూమి మీద సంచరించింది ఆ వాక్కు చేయవలసిన పశ్చాత్తాప ప్రాశ్చా ప్రాశ్చితార్థ బలి జరిగించి జరిగించి పర్లోకమునకు తిరిగి వెళ్ళిపోయింది కార్యం జరిగించింది నిష్ఫలంగా పోలేదు కదా వట్టి చేతులతో పోలేదు యేసు ప్రభు ఒక కార్యం పర్పస్ ని జరిగించి వెళ్ళిన ఇప్పుడు ఆయన మరొక ఉద్దేశంతో వస్తున్నాడు రెండవ రాకడా పర్లోక రాజ్యం గురించిన వార్తలో ఆయన యాడ్వింట్ కదండి అది మాత్రమే కాదు ఈ సెకండ్ కమింగ్ ఈజ్ ఆల్సో మోర్ ఇంపార్టెంట్ సెకండ్ కమింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఫస్ట్ కమింగ్ వాజ్ చైల్డ్ గొర్రెపిల్ల స్వభావంతో వచ్చింది ఆయన ఎందుకంట రక్త మాంసములు పరలోక రాజ్యం స్వతంత్రించుకొనవు అక్కడ రక్త మాంసములతో ఎవరు లేరు అన్ని ఆత్మతో జరుగుతున్న కార్యములు ఎందుకంటే దేవుడు ఆత్మ అయ్యున్నాడు ఆ ఆత్మ భూమి మీదకి రావాలి అంటే రక్త మాంసములను కలిగి రావాలి అండి రక్త కలిగి రావాలి అంటే ఒక మనిషిగా జన్మించాలి అంటే ఖచ్చితంగా ఒక స్త్రీ గర్భంలో పుట్టాల్సిందే ఈ కార్యం ని దేవుడు జరిగించేసాడు దానికి ఎన్నో డౌట్స్ ఈ రోజు కూడా ఎంతమందో దాని మీద తర్కిస్తున్నారు వాదిస్తున్నారు ఆర్గ్యుమెంట్స్ వస్తున్నారు కానీ కార్యం అయితే జరిగిపోయింది ఇప్పుడు ఆయన వస్తున్నది రెండవ రాకల్లో ఈసారి ఆత్మరూపంగానే వస్తున్నాడు ఆయన ఆత్మరూపంగానే వస్తున్నాడు ఆయన కాబట్టి మీరు ఏ రకంగా ఫలిస్తున్నారు అరవదంతలా నూరంతలా ముప్పంతలుగా మన ఫలితం మనము ఏ రకంగా ఫలిస్తున్నాము రాజ్యం గురించిన జ్ఞానమును మనం ప్రచురిస్తున్నామా లేదా కార్యం చేస్తాడు దేవుడు స్వస్థతలు చేస్తాడు దేవుడు నీకు ఉద్యోగం ఇస్తాడు దేవుడు ఎన్నిసార్లు ఎన్నిసార్లు ఆ వ్యక్తిలోని హృదయంలో మార్పు జరగాల హృదయ మార్పును కోరుతున్నాడు దేవుడు హృదయ మార్పు కావాలంట ఆత్మ సమర్పణ జరగాల హృదయ మార్పు జరిగితేనే ఆత్మ సమర్పణ జరుగుతుంది కాబట్టి సేవకుల సేవను నిష్ఫలం కానివ్వకుండా అది ఫలవరితం అవునట్టు మనం ప్రార్థన చేద్దాం ప్రభ వారు ఎక్కడెక్కడ సంచరిస్తున్న ఎక్కడెక్కడ వాక్యం బిత్తబడుతున్నా ఏ సంఘాలలో నిజమైన వాక్యముని బోధిస్తున్న అక్కడ కార్యము జరిగించండి నాయన ఆత్మలను వెలిగింప చేయండి ఎందుకంట వారు కన్నులు ధన్యములు కావాలి చెవులు ధన్యములు కావాలి వారు ఫలించాలి మన ప్రార్థనలు అదే ముఖ్యాంశం ఉండాలి వారు ఫలించాలి మరొక వాక్యము లూకాసు వార్తలు చూసుకుందాం త ఎనిమిదవచ్చారు లూకాసు వార్త ఎనిమిదవ వచ్చారు వెంటనే ఆయన దేవుని రాజ్య శుభార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణంలోను ప్రతి గ్రామంలోను సంచారము చేయించు ఉండగా సంచారం చేయించు ఉండగా పన్నెండు మంది పన్నెండు మంది శిష్యులను ఆయనతో పాటు వెళ్ళిన వారంట టీం ఒక టీమ్ లో ఎంత మంది ఉండాలి అంటే ఇంత అని చెప్పలేము అనమాట ఒకరిద్దరు పోయినా దేవుడు వారి మధ్యన కార్యం చేస్తారు ఎందుకంటే ఇద్దరు ముగ్గురు కూడి వారి మధ్యన ఉంటానని వాళ్ళు చేసిన దేవుడు ఆత్మ పరిశుధాత్మ కార్యములు ఖచ్చితంగా జరుగుతానికి ఇద్దరు ముగ్గురు కూడి ఉండాలంట మన గ్రూప్లో కూడా ఇద్దరు ముగ్గురు కూడి ఉండే మనం వెయిట్ చేస్తాం ఎందుకంటే ఆన్లైన్ సర్వీస్ కాబట్టి వి వెయిట్ ఫర్ ద నంబర్ వీ వెయిట్ ఫర్ ద నంబర్ అందుకే తొందరగా ఆతృతతో రావడానికి ప్రయత్నం చేద్దాం ఆతురంగా రావాలా వాక్యం వినటానికి రావాలా ప్రభాని ఈ రోజు మాకు ఏం మాట్లాడుతున్నావు హృదయాలను వెలిగించే దేవుడు నీళ్ళు మండిస్తాడంట నీ హృదయంలో మండిస్తాడంట ఎంతమంది వెలిగినారు ఆయన దగ్గర ఆయనతో అంటే పన్నెండు మంది శిష్యులు వాళ్ళతో పాటు అపవిత్రాత్మలను వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలు పరిశుద్ధాత్మ కారం జరిగించినప్పుడు దయ్యాలు పోయినాయి వీళ్ళంతా దేవుడి థీమ్ లో పన్నెండు మంది యొక్క అపోసల టీమ్ తో పాటు వస్తున్నవారంట వీరంతా వీళ్ళు అందులో మగ్గులీని మార్య హెరోదు యొక్క గృహ నిర్వాహకుడూ హోమ్ మేనేజర్ అంటాం హౌస్ కీపర్ హెరోదు యొక్క రాజమందిరంలో హౌస్ గా ఉన్నటువంటి ఆయన భార్య ఆమె ఎవరు పుజా భార్యగు యోహనా జోన మార్య జోన మరి ఇంకెవరు సూజన్ సూజన్ తుజానా ఆయనతో కూడా ఉండిరి ఆయనతో కూడా వండిరి కాబట్టే ఈ వాక్యంలో మనం ఏం చూస్తున్నామంటే సేవలో ఆడ మగ తేడా లేకుండా దేవుడు పరిచర్యలు అందరినీ వాడుకుంటాడు అందర్నీ వాడుకుంటాడు ఒకటి స్త్రీల సమాజంలో స్త్రీలు చెప్పటము పురుషుల సమాజంతో పాటు అన్ని సమాజంలో పురుషులు చెప్పటము ఈ రూల్స్ రెస్ట్రిక్షన్స్ ఆ లేవు ఇవి ఇప్పుడు మనుషులు పెట్టుకున్నవి ఇవి ఎందుకంటే అప్ప పౌలు మన ఈ వరకు మనం ఒకసారి జ్ఞాపకం కూడా చేసుకున్నాం అపోసలు నేను పౌలు ఏమంటూ స్త్రీలు మాట్లాడుటకు నేను సెలబీమను అన్నాడు ఎందుకంటే ఆ రోజులలో స్త్రీల పట్ల డిస్క్రిమినేషన్ జరిగింది వివ విధ పదమంటారు డిస్క్రిమినేషన్ జరిగింది అంటే ఎక్కువ తక్కువ గురించి వాళ్ళ గురించి మాట్లాడుకున్నారు కాబట్టి ఆయన స్త్రీలు మాట్లాడటం నేను ఇష్టపడని అన్నాడు ఆయన ఇష్టపడని అంటున్నాడు కానీ ఇక్కడ ఏమవుతుంది యేసు ప్రభుత్వం పాటే ఉన్నారంట స్త్రీలందరూ కూడా వీరంతా కూడా ఉన్నారు ఆయన కార్యములలో పాల్గొంటున్నారు అంటే దేవుని జ్ఞానం సంపాదించుకోటానికి ఏ లిమిట్ లేదు ఏజ్ లిమిట్ కూడా లేదు కదండి ఏ వయసులో వారైనా సరే ఆయన జ్ఞానం సంపాదించుకోవాలి దాన్ని ప్రచురం చేయాల ప్రచురం చేయటానికి నీకు దేవుడు జ్ఞానం కాక దేవుడి యొక్క కార్యముల గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు ఒక్క మాటను నేను మాట్లాడేసి ముగిస్తాను అనమాట టైం అవుతుంది కాబట్టి మొదట్లాగా టైం చేసుకున్నాను ఈ అంటే మన ప్రోగ్రామే నైన్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుంది ఎయిట్ ఫార్టీ ఫైవ్ కి స్టార్ట్ అయింది వాళ్ళ సో నేను ఆ మాటలు ఒక్కటి చెప్పేసి ముగిస్తాను చూడండి దేవుడి కార్యని మనము ఆలోచిస్తూ ఉంటే ఆశ్చర్య రీతిగా ఆయన మనతో మాట్లాడుతూ ఆ మాటల గురించి మన జ్ఞాపకం డిజోబీడియన్స్ వర్క్స్ This is how disobinance works under God. It begins quietly. It begins quietly. This is a Elo el document. It comes to such a pig that has become more Jewish things. But then it also grows very complacent on the time of prayer. It tells the story itself. It tells the story itself. It tells true myself that it exists or not. It tells, it entails my salvation itself. But it tells a story itself. కోల్డ్ ప్రేయర్స్ అనమాట అంటే చల్లబడిన ప్రార్థనలు దేవుని యొక్క ఆత్మతో జరిగే ప్రార్థనలు కావాలి ఆత్మతో సత్యంతో ఆరాధిస్తున్న ఆరాధిస్తున్నా చెప్తున్నా కానీ అక్కడ ఆత్మ లేదు సత్యం లేదు కానీ ఆరాధన జరుగుతోంది పై పెదవులు కదండి భక్తులు చెప్పిన ప్రవర్తి చెప్పిన మాట ఏంటంటే వీళ్ళ హృదయాలు చాలా దూరంగా ఉన్నాయి పెదవులు మాత్రమే పలకరిస్తున్నాయి హృదయాలు దూరంగా ఉన్నాయి కాబట్టి ఏమంటున్నాడు ద వర్డ్ ఈస్ నెగ్లెక్టెడ్ ఎప్పుడైతే వాక్యం నువ్వు నిర్లక్ష్యం చేస్తావో ప్రభు జ్ఞానంను నిర్లక్ష్యం చేస్తున్నావు అది ఎప్పుడు నిర్లక్ష్యం చేస్తావో తర్వాత నీకు ఒప్పుదలని వదిలేసుకుంటావు ప్రతి విషయంలో ఒప్పుదల కన్విక్షన్ ఆ వాక్యం కరెక్టే అవును అది జీవం గలది అని నువ్వు కన్విక్ట్ కావటం లేవు కన్విక్షన్ జరగటం లేదు నీవు హృదయంలో జరగవలసిన కార్యం జరగలేవు నాకు నీ హృదయాంతరంగంలో జరగవలసిన కార్యములని జరగలేవు పాపము చిన్నగా ఉన్నప్పుడే అది దాన్ని మనం మొగ్గులను తుంచి వేయాలి లేకుంటే అది పెరిగి మ్రానై పెద్ద వృక్షం అయిపోతు ఈ వృక్షాన్ని దేవుడు ఎండి పూజేస్తాడు ఎండి పూజేస్తాడు కాబట్టి కార్యములను ఆశించి వారు ఏం చేయాలంట దేవుని యొద్ యుద్ధ దేవుని యుద్ధ నుంచి జ్ఞానం పొందుకొని ముందుకు సాగడానికి ప్రయత్నించాల ఇంకా చాలా బాగా నేను చెప్పాలి ప్రభా వాక్యం ఇంకా లోతుల్లోకి నేను వెళ్ళాలని ఆయన అందరు చెప్తున్న మూలపాఠాలు ఇంకా చాలు ప్రభా ఎందుకంటే ఇవి ఆల్రెడీ చాలా మంది మన టూ థౌజండ్ ఎపిసోడ్స్ లో జరిగింది టూ థౌజండ్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ సిక్స్ లో ఉన్నాం కదా టూ ఎపిసోడ్స్ లో జరుగుతుంది దేవుడు కార్యం లైతిగా ప్రబోధించగలిగే వాక్యము మనకు కావాలా అందుకు నువ్వు సిద్ధపడాలా అందుకు నువ్వు సిద్ధపడాలా ఎందుకంట ఈ రెండింటిని గురించిన సిద్ధపాటును గురించిన మాటలను మనం మాట్లాడుకుంటున్నప్పుడు దేవుడు చెప్పే ఒక మాట ఏంటంట ఆయన జ్ఞానం కొరకు మీరు ఎదురు చూడండి పైన నుంచి వచ్చే జ్ఞానం కొరకు ఎదురు చూడండి ఇరువాక్యము ధ్యానిస్తున్నప్పుడు కొత్త మాటలు దేవుడు మాట్లాడుతుండే ఎందుకంటే కొత్త మాటలు ప్రతిరోజు మన్నా కొత్తగానే ఉంది కదా వచ్చి మన్నా ఆహారం కొత్తగానే ఉంది రుచికరంగా ఉంది వాళ్ళు ఎన్ని ఏండ్లు తిన్నా రోగాల రొప్పులు లేకుండా సునాయాసంగా గడిపేశారు దినమంతా కూడా ఆకలి అనేది లేకుండా అప్పుడప్పుడు మాంసం కావాలి మాకు మాంసం లేదు అని కొంచెం గొనిగినారు కదండి అంతకంటే రుచికరమైన లోక ఆహారాన్ని దేవుడు అనుగ్రహించినా కూడా వాళ్ళకి తృప్తి లేదు తృప్తి లేదు ఈరోజు మనకు అది ఉండాలా మన్నా తింటున్నాం కదా వాక్యం ను కదా ఇంకా తృప్తి లేదు బ్రహ్మాని ఇంకా తెలుసుకోవాలా ఈ ఆసక్తి కోసం ప్రార్థన చేద్దాం ఎందుకంటే సేవకు ఖచ్చితంగా వాక్య జ్ఞానం ఉండాలా ఒక్కొక్క గ్రూప్ లో ముప్పై ఫలించే వాళ్ళు ముప్పై శాతం ఉంటారు అరవై శాతం ఫలించే వాళ్ళు అరవై శాతం మంది ఫలించిన విశ్వాసుల గుంపులో ఉంటారు వంద శాతం వాళ్ళు వంద ఫలించే గుంపులో ఉంటారంట కాబట్టి ఏ గ్రూప్ ఆ గ్రూప్ దేవుడే డిఫరెన్షియేట్ చూపిస్తున్నాడు అక్కడ కాబట్టి మనం ఎదగడానికి ప్రయత్నం చేయాలి దేవుడు యొక్క చిన్న వాక్యం దీవించినగా ప్రార్థన చేసుకుందాం కృపా సత్య సంపూర్ణు సర్వశక్తి మంతి అయిన వాక్య ధ్యానంలో నా తండ్రి ఏమైనా తప్పులు దోర్లితే ప్రభావ క్షేమించింది ఆయన వాక్యముక్యంగా మేము ధ్యానించటకు ఇక కృపను నివదించినందుకు వందని తెలుస్తున్నాం ప్రభావ పశుధాత్మ సహాయం మాకు దయచేసినందుకు విన్నవారి హృదయంలో ఫలింప చేయటకు మీరు సహాయం చేయండి ఆయన ప్రభావితం మీ వాక్యం నిర్లక్ష్యం చేయకుండా ప్రభనతని త్రువ పక్కన పడిన వారుగా మేము ఉండకుంటున్నట్లు అది త్రొక్కబడుతుంది వాక్యం త్రువపక్కన బట్టి త్రొక్కబడుతుంది ప్రభ మేము ఆ విధంగా కాకుండా దాని పరిశుద్ధాలను స్వీకరించటము దాని ప్రకారం రాజ్య స్వార్థను ప్రభా పలోక రాజ్యంను దాని విస్తరణను గురించిన మేము ప్రభ బోధలు జరిగించటకు నీకు పశ్చ రాశ్చితార్థ బలిని ప్రభ మేము మాకు సహాయం చేయమని వినవారి హృదయాలలో ఫలింప చేయమని ఏసే శక్తిగా నేను నా మమ్మల్ని అడిగి వార్థించి పా వెళ్ళప్పుడు సదాకాలం దేవునికి పాపం సదాకాలం చూడు కాక అందరికి ప్రే ప్రేస్తున్నారు ప్రేమితులాడు